దేవుని పరిశుద్ధనామానికి కృతజ్ఞత స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను మరి దినమంత దేవుడు మనందరినీ కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మన సజీవ ఉంచి మరి ఈ సమయంలో మరి మన సమకూర్చిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి మనము ప్రార్థన ద్వారా పరిశుద్ధు ప్రభావె కృతజ్ఞతలు సర్వశక్తి మంత్ర సర్వాధికారులు ఎక్కువ తండ్రి దేవా సమయాన్ని బట్టి నీకు వంద్రభా మరి ఈ టైంలో ప్రభా ప్రార్థిస్తుండ్రి నీ యొక్క ఆత్మకారం జరిగించండి మా మధ్యలో ఉంచండి ప్రభా అదే రీతిగా తండ్రి మా ప్రతి పాపం శాపం మా రోగాలు మా వ్యసనాలు అన్నిటినీ కూడా ప్రభా యొక్క శిల్వం తండ్రి దేవ యేసూ ప్రభా మా కొరకు తండ్రి ఎంతగానో రక్తం కాచో ప్రభా మా కొరకు ప్రభా ప్రాణం గొప్ప దేవానికి వందనాలి తండ్రి కృతజ్ఞతలు ప్రభా దేవాశు ప్రభా మరి ఎంతో మంది బిడ్డలైతే ప్రభా రాలేని పరిస్థితులు ఉన్నారు ప్రభా వారిని అందరినీ సన్నదికి నడిపించండి అదే రీతిగా ప్రభా లోకం లెక్క చూసిన గల్బిలి ఉంది వాటి నుంచి అన్ని ప్రభా మించండి నీ యొక్క పరిశుద్ధ తిలవండి మందరం ముద్రించుకునేందుకు మంది దేవ నీ నీతి ప్రకటించడానికి ప్రభా అనేకమైన సేవకులు మీరు లేవనే తండ్రి ప్రభా వారిని ప్రభా నీ నీతి సత్తని ప్రకటించడానికి తండ్రి సాయపడం మనీ తండ్రి అదే రీతి కదండి వాక్యం ప్రభా మీరు మాతో మాట్లాడండి మా జీవితాన్ని సరిదిద్దుకునేలాగా తండ్రి రేవాయసుప్రభ ఇంకా మాలో ఏదైనా యాజకరం ఉంటే ప్రభా అది చూపించండి ప్రభావి సందర్భ ప్రభా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తాం తండ్రి రేవాయసుప్రభ మరి నీతిని సత్యాన్ని ప్రభా మేము అనుసరించి నడుచుకోవాలి ప్రభా ఏది కూడా ప్రభా మీరు ఇచ్చిన మాటకి ప్రభా మేము వ్యతిరేకంగా ఉండడానికి వీలేదు ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి మాటకు మేము లోబడి జీవించడానికి సహాయపడమని ప్రార్థిశ్రమేసా సాయం చేయండి ప్రభా దేవాచుప్రభ ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎంత మంది రాలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభావ వాళ్ళందరినీ గృహ గాలి మెచ్చుకుని లక్కరమ్మని ప్రార్థిస్తున్నదండి దేవా యచుప్రభ మీరే సాయం చేయండి ముందుకు నడిపించండి పరిశోధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెకు చాలి నీవే ఏ సయ్యా ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏ సయ్యా నాకు చాలిన దేవుడవు నీవే ఏ సయ్యా ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా స్తోత్రం జేసయ్యా స్తిస్తోత్రం జేసయ్యా స్త్రం జేసయ్యా స్తిస్తోత్రం్యా స్త్రంయ్యా స్తుస్తోత్రేసయ్యా నాకుచాళినదేవుడవు నీవే ఏసయ్యా ఎవరూ మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా నా జీవము నీలో దాచియం చావు నా జీవమునీలో దాచియం చావు ప్రతి అవసరమో నిమహిమల నా ప్రతి అవసరమో నిమహిమతి చావు స్తోత్రం జేసయ్యా స్తిస్తోత్రం్యా స్తోత్రం జేసయ్యా శుద్ధి స్తోత్రం ఏసయ్యా నాకు జాలిన దేవుడవు నీవే ఏసయ్యా ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా వెలుపటలో పట నాకు తోడై ఉన్నావు వెలుపట లో పటా నాకు తోడైయున్నావు సాను దూతలను నా కాల ఉంచావు సాతాను దూతలను నా కాల కింద ఉంచా స్తోత్రం ఏసయ్యా స్తీస్తోత్రం ఏసయ్యా సూత్రం ఏసయ్యా సుతి స్తో నాకు చాలిన దేవుడవు నీవే ఏసయ్యా ఎవరూ మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా అమూల్యమైనవి వాగ్దానము చేశావు అమూల్యమైనవి వాగ్దానము చేశావు పన్నెండు ముత్యాలతో నకు ఇల్లు కట్టావు పన్నెండు ముత్యాలతో నకు ఇల్లు కట్టావు స్తోత్రం చేసయ్యా స్తిస్తోత్రం చేసయ్యా స్తోత్రం ఏసయ్యా శ్రుతి స్తోత్రం ఏసయ్యా నాకు చాలిన దేవుడవు నీవే ఏసయ్యా ఎవరూ మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా స్తోత్రం ఏసయ్యా స్తిస్తోత్రం ఏసయ్యా స్తోత్రం ఏసయ్యా స్తి స్తోత్రం ఏసయ్యా పరశుద్ధ భగవ తండ్రి సర్వోనతురగు దేవా మీకు వంద నాలుగు ఇంతవరకు మీరు మాకు సాయకులు ఒకటి మీకు ఎంతో వందనాలు ప్రావా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభావ మీ యొక్క సమయం గడిపే అవకాశాన్ని మీ యొక్క వినే అవకాశాన్ని ఇచ్చినారు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈశ్వరత్నాల్లో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మీరు మనిస్తుంది మీకు ఎంతో కృతజ్ఞతలు అనిపించుకుంటున్నాం మరోసారి మీ సన్నిధికి వచ్చినాం ప్రభావ నైనా మాతో మాట్లాడండి నైనా మా జీవితాలను సరిచేయండి ప్రతి చోట మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం ప్రభావ ముఖ్యంగా రక్నాలు గ్యాక్యాలను మేము ధ్యానిస్తున్నాం అదేవిధంగా ప్రభావ కృతజ్ఞత కుడికగా దీన్ని ఏర్పరచుకుంటుండగా ప్రభా ఓకొమ్మిది వందల దినాలకి మేము ప్రభు మేము వచ్చింటున్నాం కానీ ఇంతవరకు మీరు ఎంతో నమ్మకస్తులుగా మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు అయినా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఇచ్చిన ఆశ్రయాలను పట్ల మీకు ఎంత వందన మనుషులు లోకాన్ని ఆశ్రయించిన వారు ప్రభా మీ బిడ్డల పట్ల మీకు ఎంత ఆసక్తి కలిగినట్ైనా మీ బిడ్డల ప్రభావ మీ అంత ఆసక్తి చూపించినప్పుడు మీరు ఆశీర్వదిస్తాను ప్రభా ఆగా మమ్మల్ని మీకు ఎంతో వంధనాలు కృతజ్ఞతలు అనిపించుకుంటున్నాం ముఖ్యంగా ప్రభావ మా హృదయాలలో ఉన్న పరిణతలను చూపించండి వాటిని ఒట్టుకుని విడిచిపెట్టాలా మనుషులు అనేకలు తన్మలి మాత్ర లాగా జీవిస్తా ఉన్నారు కాబట్టి ప్రభావ అనేక పండుగ అలసిపోతూ ఉత్తమమైన దాన్ని పోగొట్టుకున్నారు క్రైస్తవ జీవితంలో మేము అట్లా జీవించడానికి వీళ్ళేది ప్రభు మీ కాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రభావ మరి అలాగా ప్రభా మళ్ళీ వాటన్నింటినీ మాకు మా జీవితాల్లో బీక్కమంత ఆశిస్తున్నాం వాటి ఒకప్పుడు జ్ఞానాన్ని పరిశుద్ధంగా జీవించాల పాపం ని ఓ ప్రభా నీతి మంతులుగా శుద్ధ హృదయం కలిగి పవిత్రమైన హస్తాలతో మేము జీవించడానికి సహాయపడండి మీ సేవను కొరతం ఎక్కి అక్కడ మీతో పాటు సావాసం చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని మీ మహిమార్ద మమ్మల్ని నెలలు పెట్టుకోమని ఏసు క్రేస్తు పరిశుద్ధ ప్రార్థించుకున్నాం తండ్రి ఈరోజు ఇరవై ఐదవ తారీఖు మే రెండు వేల ఇరవై సంవత్సరం బైబిల్నియన్ గిరిగోర క్యాలెండర్ ప్రకారంగా మనకుంటుంది బబులోను కాలం అనేక పర్యాయాలు క్యాలెండర్ మనల్ని హెచ్చరిస్తా ఉంది అదేవిధంగా గోడ గడియారం కూడా మనల్ని హెచ్చరిస్తా ఉంది చాలా మందికి తెలియకపోవచ్చు గోడ గడియారములోని సెకండ్స్ నీళ్లు చిన్నముళ్ళు అంటాం కదా అది కనుక్కుంది కల్దీలు పొగలు నీళ్లు అదేవిధంగా క్యాలెండర్ ని కూడా వాళ్ళే తయారు చేసినారు గతంలో మనం చూసినాం కూడా క్యాలెండర్ కనీసము ఒక ఏడు మార్లు తారుమారైందనేసి కాబట్టి ఏ క్యాలెండర్ కరెక్ట్ అని ఎవ్వరూ చెప్పలేరు ఈరోజు రోడ్ మీద ఉన్నంత మట్టుకు అది క్యాలెండర్ కరెక్టా అదేదో ఒక సూచనలాగా పెట్టుకుని మనం కాలాన్ని కొనసాగించుకుంటున్నాం గాని అది నిజము అని ఎవరు చెప్పగలరు ఎవరు రుజుపరచగలరు కాబట్టి క్యాలెండర్స్ అన్ని తారుమారు అయినాయి ఇంతకు ముందు మన ప్రభు కాలం వదులుకొని పదహారు వందల యాభై సంవత్సరాల వరకు అంటే మన తాతల కాలంలో ముత్తాతల కాలంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం మాట పదహారు వందల యాభై సంవత్సరాలు జూలియస్ సీజర్ క్యాలెండర్ పాటించినాం పదహారు సంవత్సరాల తర్వాత పోప్ గ్రెగోరీ అనే వ్యక్తి గ్రెగోరియన్ క్యాలెండర్ అతను స్థాపించిన క్యాలెండర్ పాటిస్తున్నాం అంటే గత నాలుగు సంవత్సరాలు మనం పాటిస్తున్న క్యాలెండర్ పేరు గ్రెగోరియన్ క్యాలెండర్ మన ముత్తాతలు ఆ వరకు పాటించిన కాలంలో ఉన్న క్యాలెండర్ పేరేమో జూలియన్ క్యాలెండర్ దానికి దీనికి దగ్గర దగ్గర పదినర దినాలు తేడా ఉంటాయి కాబట్టి ఏది కరెక్ట్ అనేది ఎవ్వరూ చెప్పలేరు నేను మటుకు దాన్ని నమ్ముతాను అన్ని దినములు మనుషులు ఏర్పరచుకున్న దినములు అవన్నీ అబద్ధాలు గిరివేరన్ క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్ కి పది దినాలు తేడా ఉన్నప్పుడు నీ పుట్టిన తేదీ గ్రిగోలి క్యాలెండర్ ప్రకారంగా చూస్తే పది లేట్ జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా పది నాళలిపోయింది కదా ఏ దినాలు ఏ దినాలు చూసినా గానీ అవన్నీ తేడాలి అన్నట్టు కాబట్టి ఏ దినాలు కూడా కరెక్ట్ కాదు కాబట్టి మనం అర్థం చేసుకుంటున్నాం వెయ్యి పరిపాలనకు సంబంధించిన బోధలు కూడా చూసినాము అది నిజంగా వెయ్యులు కాదని నేను చూపించిన మీకు ఈరోజు కూడా ప్రపంచాత్మకంగా బైబుల్ స్టడీస్ చర్చెస్ కల్లా కూడా దాని బోధిస్తా ఉంటారు ఎందుకు అంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నారు నేను మటుకు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్న ఆశపడతా అది ఎంత టైం గాని ఎంత ముఖ్యమైన పనులున్నా పక్కకు పెట్టేస్తా కొన్నిసార్లు ఎందుకంటే అన్నిటికంటే శ్రేష్టమైనది ఇదే కదా వాక్యం కాబట్టి ఈ వాక్యము దొరికేంత దానిలోని సత్యాన్ని దొరికేంత విడిచిపెట్టింది లేదు కొన్నిసార్లు బైబుల్ స్టడీ ధ్యానంలో కూడా ఆ రోజుకి ఆ సత్యం బయల్పరచబడకపోతే కాలం వెళ్ళిపోతూనే ఉంది కానీ దాన్ని నేను కంప్లీట్ చేయలే ఉదాహరణకు మీకు కొంతమంది తెలిసి ఉంటుంది జకరే గ్రంథంలోని వాక్యాలను ముఖ్యంగా ఆర అధ్యయం తర్వాత తెలుస్తుంది జకర గ్రంథము ఆర అధ్యయం తర్వాత ఆరోదయం పదవ అధ్యయమకొస్తలేదు జకరే గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు జకర గ్రంథంలో ఉన్న ఒక దర్శనము ఇంటర్నెట్ లో ఎక్కడ లేదు కొంతమంది రాశారు దాని గురించి గాని అసలు అతికినట్టే లేని వాళ్ళు రాసినారు ఎవ్వరు చూపి ఎవ్వరు చూపలేకపోయినారు అయితే నా కొంతమంది దైవజనులు పరిచయము ప్రపంచంలో అమెరికాలో అక్కడ ఇక్కడ వాళ్ళకి లెటర్స్ రాసాండి వాళ్ళకి లెటర్స్ రాస్తే వాళ్ళు ఈమెయిల్స్ ఈమెయిల్స్ రాసిన ఈమెయిల్స్ రాస్తే వాళ్ళు కూడా చెప్పారు కూడా ఏం చేయలేదు దాని మీద స్టడీస్ అని అప్పుడు నేను నేను అనుకున్నాను మనుషుల ఆశ్రయిష్టం కంటే యోహనాశ్రయిష్టం మేలన వాక్యం జ్ఞాపకం కచ్చిన్నారు నేనే ఎందుకు స్టడీ చేయొద్దు అని 2 మంత్స్ తీసుకుని జస్ట్ టూ మంత్స్ పట్టింది ఒక్క దర్శనం అర్థం కావడానికి మీరు అనుకోవచ్చు ఎందుకంటే ప్రభు తరి మీద అటనే మన టైం ప్రకారంగా మన ప్రభు పోడు ఆయన టైం ప్రకారంగా నువ్వు పోవాలా ఎందుకంటే ప్రతిదీ ఆయన సంకల్పం చొప్పుడం జరుగుతుంది యేసు ప్రభు సంకల్పములు మారవు ఎన్నిటికీ ఆయన ఒక పాట పాడుతూ ఉంటాం తరచుగా స్టేజ్ల మీద ఆయన సంకల్ప ప్రకారంగా నడవే నెరవేరుతూ ఉంటాయి నేను అందుకే హెచ్చరిస్తూ ఉంటాను ప్రతిసారి నీ ప్రార్థన అంశములు ఆయన సంకల్ప ప్రకారం ఉన్నాయా లేదా మీరు అందుకు బైబిల్ వాక్యం ధ్యానించాల బైల్ వాక్యం ప్రకారంగా ఆయన సంకల్పములు ఫలాని ఫలాని నువ్వు చేస్తున్న ప్రార్థన ఆ సంకల్పానికి అనుగుణంగా ఉందా లేదా చూసుకోకపోతే నీ ప్రార్థన వేస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా అందుకని మనం చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి ఆయన నాదికాలపు సంకల్పములు సృష్టి ఆరంభానికి ముందటి నుంచి ఉన్న సంకల్పాలు అవన్నీ ఆయన మనిషిని సృష్టించక ముందు తన తలం పేయింది ఎందు నిమిత్తమే మనిషిని సృష్టించాడు ఎందుకు వాడిని దేవుడుతల కంటే కొంచెం ప్రభావితంగా చేసేడు కానీ పునరుద్ధాన దినంన దేవుడుతల స్వరూపం కోలిటన్నాడు అంటే అంత పవర్ ఉంటుంది దేవృత్తులకి చాలా శక్తి ఇస్తారు దేవుడు వాళ్ళు దాన్ని కొంతమంది చెడగొట్టుకున్నారని కూడా మనం చూస్తాం కదా ఏఎస్కల్ గ్రంథంలో వాళ్ళు కొంతమంది దాన్ని అపవిత్రపరచుకొని వారి శక్తిని దేవునికి తిరస్కరించారు దేవుని మీద తిరుగుబడతనం చేశారు అదే గుణగా మనుషులు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది మనుషులు ఎక్కడ కనిపిస్తారు చెప్పండి మొట్టమొదటిసారి తెలుగుబడతనం పదం అవ్వాలి కదా హవా అనే పదం లేదు యాక్చువల్ గా మీకు ఎవరికైనా తెలుసో అట్లెట్లే చెప్తాం బ్రదర్ నేను చూపించిన గాజుల రామారాము పబ్లిక్ మీటింగ్ లో యూత్ మీటింగ్ లో అందరు డిస్టర్బ్ ఎందుకంటే హవ్వా పేరు ఆదాం పెట్టి నా శరీరంలోని శరీరము నా ఎముకలలోని ఒక ఎముక నా శరీరంలోని శరీరం అనేది అంటే కొత్త ఎముకత్వం చేసింది కాదని కూడా చూపించలేదు అంటే ఆదాము నిద్ర మేల్కున్నాడు ఆయనకి ఏం తెలిసి ఏం జరిగిందో ఒకటి తెలియదు ఆయన కోమలు ఉన్నాడు దేవుడే అతనికి ఆ యొక్క అనస్తిష ఆయనకి తెలియదు ఆయన పక్కనే తీసుకుంటే మేల్కున్నాక ఏంది నా పక్కలో ఏం లోతుందని ఏం లోటుందని నా ఎముకలలో ఒక ఎముక నా శరీరంలో ఒక శరీరం ఇంత భాగం తీసుకున్నాడు దేవుడు దాన్ని గుర్తించి కాబట్టి నాలుగు నుంచి తీయబడింది కాబట్టి నాది అన్నాడు కానీ దేవుడు మట్టుకట్ట అనిలే నేను తలతో చూపించిన వాక్యం వాళ్ళకి దేవుడు వారిద్దరినీ ఆదామన్నాడు అంటే సవ్వబుడ ఆదామే అంటే ఆయన దృష్టిలో ఆదాము అంటే ఏంటి అంటే మట్టి నుంచి తీయబడ్డవారు మట్టి జీవులు అని అర్థం మట్టి నుంచి తీయబడ్డవారు కాబట్టి ఆదాము అంటే మట్టి నుంచి తీయబడ్డవాడు కాబట్టి మట్టిలో మట్టి నుంచి తీయబడ్డ జీవులు ఉదాహరణకి పర్లోకంలో అనేక ప్రాంతాలు ఉంటాయి అనేక ఒక్కొక్క భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నట్లు నూట తొంభై ఏడు దేశాలున్నట్లు పరలోకంలో అంటే రకరకాల ప్రాంతాలు ఉంటాయి వాటిని మనము ఆత్మీయ ప్రపంచాలు లేకుంటే ఆత్మీయ సామ్రాజ్యాలు కూడా ఇంగ్లీష్ నేమో రెమ్స్ అంటాం ఆర్ఇఏ రెమ్స్ అంటాం ఆత్మీయ సామ్రాజ్యాలు అంటాం తెలుగులో అయితే అవి ఎన్నో మనకు తెలియదు ఒక ఆత్మీయ సామ్రాజ్యంలో కేవలము దేవుణ్ణి సిద్ధిస్తూ ఉంటారు ఒక ఆత్మీయ సామ్రాజ్యంలో సైనికులు లాగా ఉంటారు దేవదూతలు ఇంకొక ఆత్మీయ సామ్రాజ్యంలో దేవుని ప్రణాళికలండి దేవుని శాంతాలు ప్రపంచానికి బయలు బయలుపరచడం కోరుకు కొంతమంది దేవుదలు ఉంటారు నన్ను చూస్తాం కదా అబ్రాబ్ దగ్గరకు వచ్చిన దేవతలు కొంతమంది క్లోత్ దగ్గర వాళ్ళు కొంతమంది వ్యాబ్రియలు దూరం అట్లాంటి వాళ్ళు కొంతమంది అట్లా రకరకాల సామ్రాజ్యాలలో రకరకాల దేవతలు రకరకాల జీవులు ఉంటారు జీవరాశులు అట్లనే భూమి అనే భూలోకంలో ఆదాములు ఉంటారు అంటే మానవులు అంటాం మనము కానీ దేవుని దృష్టిలో మట్టు ఆదాములు అంటాడు మనుషులందరినీ ఆదాము అంటారు అన్నట్టు ఏదో అంటే కూడా మట్టిని స్త్రీపడ్డవాడు కదా ఎర్రని వాడని అంటే మట్టి ఎర్ర ఉంటది అన్నట్టు కాబట్టి ఆ ఆయన సంకల్పం చొప్పున జీవించడము మనము నేర్చుకోవాలనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మన ప్రార్థనలకి జవాబు రావాలంటే అయితే బైబుల్ మాక్యం జానిస్తున్నప్పుడు ఒక విషయం జరుగుతూ ఉంటుంది ఏంటంటే ఒక తరం నుంచి ఒక తరానికి ఈ భిప్రాయాలు పంచబడతా ఉంటాయి ఆ ఒక్క తరము ప్రభు శనిధిలో సమయం గడపక ఏదో బుక్స్ లిటరేచర్ చదువుకొని ఏదో థియాలజీ కాలేజీలో నేర్చుకొని వచ్చి చెప్పిండ్రంటే అవి కనీసం ఒక మూడు నాలుగు తరాలకి అదే వాక్యం పోతూ అట్లనే అబద్ధ బోధలు అన్ని పోయినాయి ప్రపంచంలో గత నాలుగొందల సమాచారంలో మన యూట్యూబ్ రికార్డింగ్స్ లో గతంలో అంటే టూ థౌజండ్ అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కింద మనం చెప్తున్నాము చాలా రికార్డింగ్స్ చేస్తున్నాం మనం మూడవ దినమున అని ఒక అంశం పెట్టి దాని కింద ఎన్నో రికార్డింగ్స్ ఉన్నాయి అందులో లు ఎట్లా విస్తరించి చర్చ్ సంఘం ఎట్లా కులిసిపోయింది అని చూపించారు మన బాధ్యత ఏంటంటే అందులో నుంచి మనుషులు బయటికి లాక్కొని రావాలా మతంలో ఉంటే చచ్చిపోతారు మనుషులు ఎందుకంటే ఆత్మ జీవింపజేయనని మనం అనేక పర్యలు చూస్తా ఉన్నాం బాగా అన్నారు యోహన్ శుభార్త అధ్యాయం ఇరవై మూడవ కాబట్టి ఆత్మ చేత జీవింపబడాల లెటర్ కిల్స్ స్పిరిట్ గివ్స్ యూ లైఫ్ అంటాడు కాబట్టి ఈ సత్యాలను గ్రహించాలంటే మటుకు మీ యొక్క వ్యక్తిగతంగా మీరు ఒక స్టూడెంట్ లాగా తయారు కాకపోతే కాదు ఆదివారం ఒక రోజు కూర్చొని ఈజీగా విధి వెళ్ళిపోతే కాదు అదే రీతిగా ఏదో యూట్యూబ్ కూర్చొని ఏదో ఇంటర్నెట్ లో స్టడీస్ చేసుకుంటే కాదు మీ పర్సనల్ స్టడీ చాలా ప్రాముఖ్యమైంది అందుకే దివారాత్వం ధ్యానించమంటారు దీవ్ర వాక్యాన్ని ధన్యత అంటే ఏంటి ఈజీగా షార్ట్ కట్స్ కాదు శ్రమతో కూడింది ప్రయాసంతో కూడింది కొన్నిసార్లు ఎన్ని రోజులైనా అది రిలీజ్ కావాలని ఆ బోధ ఇక రాదు స్టేజ్ మీద ఎక్కినా చెప్పనీకి రాదు తెలిసిపోతుంటే మనుషులకు వినే వాళ్ళకి కూడా తెలిసిపోతా ఇది ఇందులో ఆత్మీయ నడిపింపు లేదని కాబట్టి మన బాధ్యత ఏంటి అంటే వీటన్నిటిని బహు జాగ్రత్తగా తెలుసుకొని అన్నిట్లకు చూపించడం ఉదాహరణకి వెయ్యం పరిపాలనకు సంబంధించిన బోధు చూపించిన వాక్యాలని చూపించిన అవి రెండు వేలని వెయ్యేండ్లు కాదు రెండు వేలని చూపించారండి మీకు వాక్యంలో తర్వాత వెయ్యిండ్లు అనేది ఎవరు లెక్క పెట్టారు చెప్పండి వెయ్యేళ్ళు నువ్వు వేయళ్లే బ్రతుకుతున్నావా మీరు సదాకాలము నాతో పాటు ఉండబు ఉంటారు అని ఎందుకు విన్నాడు ప్రభు మళ్ళీ అంటే ఓన్లీ వెయ్యలేనా కాదు కాబట్టి అది ఉహమా డైతే చెప్పబడిన పదాలు అన్నట్టు వెయ్యేళ్ళు అనేది అంటే బహు దీర్ఘకాలం దాకా విషయాల గురించి మాట్లాడుకుంటా అక్కడ కాబట్టి ప్రతి వాక్యాన్ని బహు కేర్ గా మనము గమనించాల ఒకటి ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ ఎన్ని రకాల విధాన బోధలు ఉన్నాయి అంశం మీద అది మీరు వెతుక్కోవాల ఎన్నిసార్లు మీకు ఈ రుజు పరిచిన సంఘము ఒక్కొక్క విధానంగా పాటిస్తాడు ఉదాహరణకి టెన్త్ కోస్తు ఒకటి దాని తర్వాత ప్రెస్బిటేరియన్ విధానం ఒకటి ఆంగ్లికన్ విధానం ఒకటి కేథలిక్ విధానం ఒకటి సెవెంతే అడ్వెంటీస్ విధానం ఇవి ఇవి బేసికలీ నాలుగైదు తెగలు అన్నట్టు చర్చెస్ లందరూ చర్చెస్ అన్ని విభజించబడి కొన్ని ముప్పై వేల వరకున్నాయని చెప్పినట్టు ఒకసారి ఇరవై నుంచి ముప్పై వేల తెగలున్నాయి క్రైస్తవ సంఘాలు కానీ వాటన్నిటిని సమకూరిస్తే ఒక నాలుగు ఐదు గుంపులే బయటకు అన్నట్టు ఏదో ఒక రోజు వాటిని నేను వీడియో లాగా చూపిస్తే మీకు అది ఏమంటే మన పవర్ పాయింట్ ఫైవ్ పెట్టి వాటన్నిటిని చూపిస్తాం వాటిని ఎట్లా ఉదాహరణకి రక్షణ రక్షణని ఎట్లా స్వీకరిస్తారు వాళ్ళు వారి బోధ ఏది ఒక్కొక్కరి గురు ఒక గుంపు నుంచి ఒక గుంపుకి ఆ బోధలో ఎట్లాంటి వ్యత్యాసాలున్నాయి అదే రీతిగా బాప్తిజ్మా సంబంధించిన బోధలలో ఆ గుంపులు ఎట్లా అదే విధానంగా పునరోగం సంబంధించిన బోధలలో సద్దుకాయలు పరిశేలు రెండు గుంపులు వేయడం ఒక నమ్ముతాడు ఒకరు నమ్మడు అదే రీతిగా వెయ్యేళ్ళ పరిపాలన ఒక నమ్ముతాడు ఒకటి నమ్మడు ఒకటి వెయ్యేళ్ల పరిపాలన ఎగ్జాక్ట్ గా వెయ్యేళ్ళు ప్రకృతి సహజంగా వెయ్యేళ్లే అని ఒకరు నమ్ముతారు ఇంకోరు రీతి చెప్పబడింది అని నమ్ముతారు కాబట్టి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎక్కడ తప్పిపోయింది సంఘం బోధనలో ఎక్కడ తగ్గిపోయింది సంఘం అంటే విషయాలు మనము ముందుగానే నేర్చుకుంటే అప్పుడు నువ్వు ప్రభుని అడగల ప్రభు నీది ఎంత మాటకు నిజం అయినా నేను వింటున్నా సేవకులు చెప్పడం వింటున్నాను కానీ నేను మీ నుంచి వినాలని ఆశపడుతున్నాను ప్రభు అంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడేదేవు నీతో మాట్లాడతాడు ఆయనకు చోటు ఇవ్వాల మనం కాబట్టి ఈరోజు మనం వాక్యాన్ని చూడము ఎందుకంటే ఆ పంతొమ్మిది వందల కాబట్టి ఈ దినం మనము థ్యాంక్స్ గివింగ్ లాగా ఈ యొక్క మనం కొనసాగిస్తున్నాము జస్ట్ ఇంకొక టెన్ మినిట్స్నే ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాం దాని తర్వాత థ్యాంక్స్ గివింగ్ ప్రతి ఒక్కరు మాట్లాడచ్చు యథార్థంగా సరే క్రిటిసైజ్ చెయ్యొద్దు ఇవన్నీ కూడా యథార్థంగానే చూపాలి ఎందుకంటే ఇది ప్రభున కలిగింది అన్న విషయం మనకు తెలుసు మనము ఎంతగానో ప్రార్థనలతో కనీసం ఒక ట్వంటీ డేస్ ప్రార్థనలు ఉంటాను నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలా లీడర్షిప్ అని సొంత తలంపులు ఉపయోగించి చేసేది కాని కాదు తర్వాత నాకు తెలుసు ఈ లీడర్షిప్ ప్రభు ప్రేరేపణ వాళ్ళకి కలిగితేనే కానీ ఇది సక్సెస్ఫుల్ గా జరగదు నాకు తెలుసు శరీరానుసారంగా చేస్తే ఇది ఫెయిల్ అవుతుంది అన్ని కష్టాలు అవుతుంటాయి మనకి ఎక్కడ చూసినా ఆటకాన్ని ఎదుగుతూ దీన్ని నడిపించే వాళ్ళు ఎంతగానో కాస్టింగ్ ప్రేయర్స్ ఉండాలి అందరు ఉంటారు అంటే ఉండరు నాకు తెలుసు కాస్టింగ్ ప్రేయర్స్ లేకుండా వీడిని నడిపించలేదు ఎందుకంటే తర్వాత నీకు అటాక్స్ జరుగుతాయి ఎందుకు అందరికి ఇవ్వమంటే ఇదే కారణం అందరికి ఇస్తే వాడికి భయంకరమైన అటాక్స్ ఉంటాయి మనం అందుబాటులో ఉండకపోవచ్చు అటాక్స్ నుంచి దుష్ట అటాక్స్ పట్టుకుంటే డాక్టర్లు కూడా మిమ్మల్ని ఏం చేయలేదు ఏ మందులు మేము బయటికి లాక్కరాలే అందుకనే ఇది అందరికి ఇవ్వం అంటే అట్లా ఇవ్వకపోవడం వల్లనే మీ శ్రేయస్ మీ శ్రేయస్ అనేట్టు కానీ ఇది తీసుకున్న వాళ్ళకి అందుకనే కనీసం ఒక ట్వంటీ డేస్ ప్రార్థనలు ఇవ్వండి ఆ లీడర్స్ ని ఐడెంటిఫై చేయడం జరుగుతూ ముఖ్యంగా సిస్టర్స్ కి ఈ లీడర్షిప్ ఇస్తా ఎందుకు అంటే వాళ్ళ ఇంటి దగ్గర మరి బ్రదర్స్ అంటే మనం అనేక ప్రాంతాల్లోకి సేవ చేస్తూ ఉంటాం కొన్నిసారి గ్రామాలు కోరుతూ ఉంటాము కొన్నిసారి కుటుంబ మార్గాలకు వెళ్తూ ఉంటాము అట్ల పోయినట్టు మనకి కుదరకపోతారు అందుకని సిస్టర్స్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ కుటుంబాల పిల్లలను తీసుకుంటూ కాబట్టి మనకి అలవాటు వాళ్ళు ఇది చేయగలరు అన్నట్టు వాళ్ళు కూడా సేవా పరిస్థితుల్లో ఉన్నట్టు వాళ్ళు దూరం పోలేదు కానీ ఇందులో కూర్చొని కొనసాగించుకోవచ్చు అని విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ దీన్ని ఆర్గనైజ్ చేస్తూ అందుకని సిస్టర్స్ మనం సాధారణంగా ప్రోత్సహిస్తుంటాం అట్లా స్టాండర్డ్ రూడ్ అంటూ ఏం లేదు ఓన్లీ సిస్టర్స్ అని మటుకు ఎక్కడ లేదు ఉదాహరణకి కొన్నిసార్లు దిలీ బ్రద కూడా చేసేవాడు నతలు చేస్తున్నాడు అట్లనే కొన్నిసార్లు రై బ్రదలు చేస్తాడు కొన్నిసార్లు పరిశుభ్ర ప్రధలు చేస్తాడు అట్లా కన్వీనియన్స్ అన్నట్టు ఆ టైంలో ప్రభు ఎవరికి ప్రేరేపనిస్తే వాళ్ళు అనిపిస్తూ ఉంటారు సాధారణంగా మటుకు మనం సిస్టర్స్ ని ప్రోత్సహిస్తూ ఉన్నాం ఎందుకంటే స్త్రీలను ప్రోత్సహించాలి కరెస్ అవసరం బ్రదరీన్ సంఘాలను ప్రోత్సహించాడు ముఖ్యంగా మీరు బ్రదరీన్ సంఘాలను పోతే బ్రదర్శన స్టేజ్ లో మీద స్త్రీలు ఉండరు ఎప్పుడు కానీ ప్రభు ఏమో మొదటి నుంచి స్త్రీలను ప్రోత్సహించినట్టు మనం చూస్తాం ఆయన ఆయన పురుగుద్ధానాన్ని బయలుపరచుకుంది కూడా స్త్రీలకే మొట్టమొదటి సువార్త ప్రకటించింది కూడా స్త్రీనే పబ్లిక్ మీటింగ్ సమరే స్త్రీ ఆయన లేచినాడని ప్రకటించింది మంగళని మనీ కదా శిష్యులకి కాబట్టి స్త్రీలకే ప్రాధాన్యత ఇస్తారు అన్నట్టు బైబుల్లో ఎంతమంది స్త్రీలు చెప్పండి ప్రవక్తలు ఎవరు చెప్పగలరా ఎంతమంది ప్రవక్తలు చెప్పండి బైబిల్లో మీరు దానికి వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి ఎంతమంది ఉండాలి అదొక స్టడీ లాగా అయిపోతుంది కాబట్టి ఈరోజు మనము కొన్ని విషయాలు గోబు మా అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాము ఇది మూడో నాలుగవ భాగం కరెక్ట్ ఇది నాలుగవ భాగము మూడో భాగం ఫెయిల్ అయింది రికార్డింగ్ అది ఎందుకైతే ఈ రోజు కూడా నాకు అర్థం మీ స్వరం వినిపిస్తుంది గాని నా స్వరం దగ్గరకు వస్తే అంత ఎంటీగా ఉంది అది ఉంది ఫైల్ ఎంత ప్రయత్నించినా అది రికార్డింగ్ నేను రెస్టోర్ చేయలేకపోయినా ఎట్లా మిస్టేక్ అయితే నాకు అర్థం నా సౌండ్ ఎక్కడ లేదు మీ సౌండ్స్ వినిపిస్తున్నాయి మీ ప్రార్థనలు మీ పాటలు అన్ని వినిపిస్తున్నాయి గాని నేను చెప్పిన వాక్యం ఎక్కడా వినిపిస్తలేదు అక్కడ కృష్ణపడితే అంతా ఇట్లా ఎంటీ స్క్రీన్ అనిపిస్తుంది అయితే ఐదవ ఉద్యా నాలుగో వస్తాము అయితే బైబిల్లో ఉన్న పదాలన్ని ముఖ్యంగా పేర్లు మనుషుల పేర్లే గాని దేశాల పేర్లే గాని అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ మనకు తెలుసు నోవాహు పిల్లల నుంచి రావాలి పేర్లు ఈ విషయం వారు గుర్తుపెట్టుకోండి ఏ పేరు చూసినా ఇసాల్ పదలకి శత్రులుగా ఉన్న వారి పేర్లు కూడా నోవాహు పిల్లల నుంచే వస్తాయి ఉదాహరణకి నోవాహు పిల్లల సేము హాము యాపేతు హాము సంతతి నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు దేశాల పేర్లుంటాయి అదే రీతిగా యాపేత సంతగతి నుంచి వారి పేర్లు కూడా దేశాలకి పెట్టబడ్డాయి అట్లనే షేము శేము నుంచి వచ్చిన వారికి కూడా అనేక దేశాల పేర్లు పెట్టబడ్డాయి అంటే వాళ్ళ పిల్లలే దేశాలుగా మారన్నట్టు అయితే మనం వాటిని చదువుతప్పుడు ఉదాహరణకి లోతు లోతు తన కూతుర్ల ద్వారా కలిగిన పిల్లల పేర్లు ఎవరు ఎవరు చెప్పగలరు చెప్పండి అవి రెండు దేశాలు రెండు దేశాలు కణాను మీకు తెలిసి కణనీయులు కణానీయులు ఎవరు ఎవరి నుంచి వచ్చారు హామ నుంచి వచ్చారు హాము కొడుకు కణాన్ని హాము మొదటి కొడుకు కణాని అది కణానీయులు నుంచి వచ్చిన వాళ్ళు ఇస్యల్ పల్లెకి వ్యతిరేకంగా జీవించినారు వాళ్ళు ఫిలిస్తీన్లు ఎవరి నుంచి వచ్చారు చెప్పగలరా అట్లనే ప్రతి ప్రతి శత్రువు రాజ్యాలే గాని ప్రతి దేశం గాని ఐగుప్తే గాని ఎవరి నుంచి వచ్చినాయి అంటే నోబు సంతతి నుంచి నోబాహు పిల్లల నుంచి అరబ్బు దేశాలు ఇస్మాయిల్ సంతతిని వచ్చినాయి ఇస్మాయిల్ ఎవరు అబ్రాహాము సంతానం అబ్రాహం ఎవరు క్షేమ సంతానం కాబట్టి ప్రతి దేశము ఈ రోజు మనం చూస్తున్న దేశాలు ప్రపంచాత్మకంగా ఇవన్నీ నోవహు సంతానమే అయితే మీరు దాని గ్రహించాల్సింది ఏంటంటే ఒక పేరు తీసుకున్నప్పుడు ఒక దేశం పేరు తీసుకున్నప్పుడు ఈ దేశంకు మూల పురుషుడు ఎవరు అంటే దిన వృత్తాంతములు పోతేనే మీకు తెలియదు చాలా మంది కష్టంతో అహిష్టతతో చదువుతారు దిన ఎందుకంటే పలాని తండ్రి పలాని పిల్లలు ఆయన పిల్లలు ఇంతమంది ఆయన పిల్లలు అంత మంది మొదటి కొడుకు పిల్లలు ఇంతమంది ఇట్లా అన్ని పేర్లు రాసి ఉంటాయి ఆ పేర్లు చదివి చదివి విసిగు చెందుతుంటారు చాలా మంది దిన వృత్తాంతం చదవరు కానీ దినవృత్తాంతం లో బహు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి రాయబడలేదు కాబట్టి బైబిల్ అంతా దేవుని యొక్క ఆత్మావేశం చేతనే రాయబడింది కాబట్టి ప్రతి వాక్యము ప్రతి అధ్యాయాన్ని మనం దీవంగా ధ్యానించాల కాబట్టి పెద్ద కుమారుడు షేము షేము సంతానాన్ని షేమాయిలు అంటారు సేము సంతానం అంతా ఎకరా ఉంది అంటే ఇండియన్స్ ఇండియన్స్ సేమీలు సంతానం అదే రీతి సంతానం అంతా ఎరువులు అంటే ఆఫ్రికా దేశస్తులు ఆఫ్రికా ఖండానికి సంబంధించిన దేశాలు ఉంటాయి చాలా ఉంటాయి అంటే దేశాలు నైజీరియా అన్నిటికంటే పెద్ద దేశం దాని తర్వాత ఇంకా దేశాలు ఉంటాయి సౌత్ ఆఫ్రికా నమీబియాంబియా టాన్జానియా జింబాబ్వే ఇథియోపియా ఎరిట్రియా ఇవన్నీ దేశాలు హాము సంతానం అన్నట్టు అదే రీతిగా యాపేతు సంతానం మూడవవాడు చివరి వాడు యాపేతు సంతానం అంతా యూరోప్ ఐరోపా ఖండం యూరోపియన్స్ అండ్ యాపేత్ సంతానం అంటారు జేఫైస్ అంటారు ఇంగ్లీష్ లో లేక యాపేతు సంతానం తెలుగులో నోవాహు తన పిల్లల్ని ఆశ్రయించినప్పుడు హాము విషయం వచ్చినప్పటికీ కణాను అంటాడు కణా శపించబడ్డవాడు అంటే హాము సంతానంలో శాపం ఉంది అయితే మీరు చూస్తే షెమాయిలు చాలా పెద్ద గుండు కానీ యాకోపు యాపేత గురించి ప్రకటిస్తేప్పుడు విస్తరించబడును యాపేతు బహుగా విస్తరించబడునని నోవాహు ఆశ్రయిస్తారు యాపేతుని చిన్నోడిని చాలా ఆశ కాబట్టి యూరోప్ యూరోప్ ఖండానికి సంబంధించిన దేశాలు ఉంటాయి కదా ఇంగ్లాండ్ ఐర్లాండ్ నెదర్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ రోము లేక ఇటలీ ఇట్లా దేశాలు ఉంటాయి కదా ఈ దేశాలన్నీ యాపేత సంతతి బహుధనికులు బహు తెలియగలవారు ఎందుకంటే నోవా ఆశ్రయించాం కాబట్టి అయితే మనకి ఇంకా రెండు ఖండాలు ఉన్నాయి అమెరికా ఆస్ట్రేలియా ఎవరు చెప్పగలరు నోవాకు ముగ్గుర కుమారులు ఇంకా రెండు ఖండాలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి యాపేతు సంతతి ఎంతగా విస్తరించింది అంటే సంతానం నుంచే ఆస్ట్రేలియన్స్ బయటకు వచ్చిండ్రు దాని తర్వాత అమెరికన్స్ బయటకు వచ్చిండ్రు ఈ బైబుల్ శ్రైల్లో మీకు చెప్తారు చెప్పండి ఎవరు చెప్పరు ఎందుకంటే ఆ అటువంటి దృక్పథంతను ఎవరు గ్రహించరు వాటిని సంతానము క్షపించబడింది కాబట్టి ఈ దినము బహు భయంకరమైన రోగాలు దయ్యాలు మంత్రశక్తులు అఫికాల్లో ఉంటాయి చాలా కఠినమైన మంత్రాలు సరే మంత్రాలు ఏ దేశాలైనా ఉంటాయి ఇంగ్లాండ్ లో కూడా ఉంటాయి సంవత్సరానికి ఒకసారి వాళ్ళందరూ పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు అట్టు ప్రపంచం అక్కడ పోతారు మీటింగ్ ఇంకొక సంవత్సరము ఆఫ్రికా దేశంలో ఎక్కడ పెట్టుకుంటారు ఇంకో సంవత్సరంలో ఇంకేదో దేశాలలో పెట్టుకుంటారు వాళ్ళు ప్రపంచం ఆ మీటింగ్స్ కి పోతారు అన్నట్టు మీకు తెలుసా మీటింగ్స్ డే వాళ్ళందరూ కలిస్తే ఎంత పవర్ఫుల్ వాళ్ళ చీకటి శక్తులు తెలుసా నువ్వు తెలుసుకోకపోతే వాటికి వ్యతిరేకంగా నువ్వు నిలబడి ప్రార్థించాలంటే నువ్వెత్త పవర్ఫుల్ ఉండాలా నువ్వు కూడా ఆత్మీయ స్వరూపం కావాలంటే నీ శరీరం అంతా మాయమైపోవాలి అదృశ్య దేవుళ్ళగా నువ్వు తయారు కావాలి అప్పుడే నువ్వు ఆ ఆత్మీయ సామ్రాజ్యంలో అడుగు పెట్టగలవు ఆ ప్రార్థనకి ఆ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ కావాల్సిందే మంత్రగాళ్ళ మీటింగ్స్ అన్ని క్యాన్సల్ కావాల్సిందే నువ్వు అటువంటి ప్రార్థన జీవితంలోకి పోగలవా కోవిడ్ ని ఎదుర్కోలేకపోతున్నాం మనం అటువంటి మంత్రాలను ఎదుర్కోగలము కాబట్టి మొదటి దిన వృత్తాంతంలో ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూసినాము ఈ యొక్క గోగు మాగోబులకు సంబంధించింది అదే రీతిగా ఆది కాండము పాదవ అధ్యాయులు మనం చూసినాము రెండవ వచనంలో యాపేత్ యొక్క కుమారుని పేరే మాగోగు అయితే మరి గోగు ఎవరు గోగు అనే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే ఏహెచ్కల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము అధ్యాయంలో ఏహెచ్కల్ గ్రంథము ముప్పై అధ్యాయంలో ఇది ఎవరు అన్నట్టు మనము చూస్తా ఉన్నాము అక్కడ అక్కడ మనం చూస్తూ ఉంటాము ఒకసారి చూడండి ఏహెచ్కల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మిమ్మల్ని అటుపోయిన వరం అడిగింటి మీరు హెచ్ఎల్ గ్రంథంలోని వాక్యాలను చదివి సిద్ధంగా ఉండండి అని సరే ఈరోజు మనం అంత డీటెయిల్ గా పోతలేం కాబట్టి మీకు ఇంకొక అవకాశము ఈ మధ్యలో ఎప్పుడన్నా మనకు అవకాశం ఉంటే సండే వరకు వెయిట్ చేయము లో నాలుగవ భాగం లేక ఐదవ భాగంకి మనం వెళ్ళిపోతాము ఇదే వారం అవకాశం ఉంటే ఎందుకంటే మళ్ళా టర్స్ టర్స్డే ఫ్రైడే నుంచి టర్స్డే ఈవినింగ్ అనుకుంటా టర్స్డే ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ మేము ఆంధ్ర ప్రాంతంలో సేవా పరిశీలకు వెళ్తున్నాం పబ్లిక్ మీటింగ్స్ ఈసారి మీరు ప్రార్థన చేయండి మా గురించి ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆల్టర్ కాల్స్ ఇస్తాము ధైర్యంగా ప్రజలు పాపాలు ఒప్పుకోవాలా వేసిన సంతోషంగా స్వీకరించాలా అదే రీతిగా మెడిసిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం చాలా తీసుకోబోతున్నాం మెడిసిన్స్ ఆ మెడిసిన్స్ కూడా వాళ్ళకి మేము ప్రార్థన చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఆ మెడిసిన్స్ ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళందరి జీవితాలలో ఏజ్ ప్రేమ పొంగాలా వారి జీవితాన్ని సమర్పించుకుని ఆయన కొరకు అది కూడా మీరు ప్రార్థించండి మెడిసిన్స్ ఎవరికి కూడా సైడ్ రియాక్షన్స్ ఇవ్వడానికి ప్రార్ ఫీల్లేదు ఇట్లా మీరు ప్రార్థన మా అందరి గురించి ఎందుకంటే ప్రతి ప్రాంతంలో ప్రధాని దూతలుంటాయి దుష్టాత్మలు ఉంటాయి వాటికి వ్యతిరేకంగా మేము పోతున్నాం వాటి గ్రామాలలో అడుగు పెట్టని ఏం ఏదో ఆటంకాలు చేస్తా ఉంటే కాబట్టి జస్ట్ మేము కేవలం ప్రార్థన చేసుకుంటే సరిపోదు సంఘం ప్రార్థన చేయాలి కదా ఆరు విధాలు అందిస్తాం పోతున్నప్పుడు సంఘం ప్రార్థన చేయాలి కాబట్టి కేబిపీఎం బ్రదర్ సిస్టర్స్ అందరూ ఈ మినిస్ట్రీ ట్రిప్ గురించి ప్రార్థన చేయండి ఉచితం ఏదో ఒక రోజు మీరంతా కూడా పరిచర్ చేయాలండి కంటే నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ కింద నుంచి మీకు చెప్తా ఉన్నాను ఏబిపీఎం ఉన్న వాళ్ళన్నారు వారి పరిచర్యలు ఆరంభించుకోవాలా ఎవరిది వాళ్ళే లీడర్స్ లాగా పరిచారకులాగా బయటికి రావాలా ఇక్కడ తరబేది పొందాలా బయటికి వెళ్ళిపోవాలా మీకు వ్యక్తిగతంగా ఒక సేవ పరిచయం ఉండాలా ఒక ప్రాంతాన్ని ప్రభు మీకు చూపిస్తాడు ఉపవాస ప్రార్థన అడగండి ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు ఇది ఇది ఒక చర్చలాగా మనం స్థాపించుకోవాలని ఎందుకంటే చర్చ స్థాటిస్తే అదొక మతపరమైన స్థితి అయిపోతుంది మతము దుష్టాత్మలకి నిలయమని నేను ఎన్నికల మీకు చూపించిన దుస్థితి మీకు పడుతుంది మతానికి కష్టంగా దుస్థితి పడుతుంది ఎందుకంటే మతము మృగం మీద కూర్చున్న స్త్రీకి మతమే బబులు అని నేను బహు కఠినంగా అది మీకు కాబట్టి పగులోనంటే గలిబిలి బాబెల్ని చిక్ష పోదాం కాబట్టి మతం అంతా గలిబిలి కాబట్టి వాటితో మనకి ఏ పని లేదు మనం వాటికు ప్రభుని వెంబడిస్తాం మతాన్ని వెంబడించాం కాబట్టి ఇప్పుడు చూడండి ఎహెచ్కెల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మనం కొన్ని విషయాలను చూసేసి ఈ టైంస్ గేవింగ్ మనం స్టార్ట్ చేస్తాం తొమ్మిదిన్నర జస్ట్ టూ త్రీ మినిట్స్ దీన్ని క్లోజ్ చేస్తాను చూడండి ఏ హెచ్కెల్ బ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏహెచ్కల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కూడా తర్వాత చదవండి మీరు ఈ రేపు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మన నెక్స్ట్ నెక్స్ట్ వీక్ లో దీన్ని నేను బహు డీటెయిల్ గా ఎందుకంటే గోగు మా గోగి సంబంధించిన గోగలు ఇక్కడ చూడండి మొదటి వచ్చాడు మరియు నరపుత్రుడు మరియు యహోవ నాకు ప్రత్యక్షమై యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లంగిచ్చాడు కాబట్టి ఇది ఒక వాక్కు దేవుని వాక్కు ఎట్లా ప్రత్యక్షమైతుంది ఆరోగ్య గంట చెప్పండి స్వరూపకంగా లేకుంటే గోడ మీద అక్షరం లాగా ప్రత్యక్షమైందంటే కన్న కనిపించడమే కదా వాక్కు ప్రత్యక్షం కావడం అంటే గేసుడవే నరపుత్రుడ మాగోగు దేశపు వాడగు గోగు కాబట్టి మాగోగు అంటే నోవాహు సతది నచ్చిన వాడు అని అర్థం కాని చాలా మంది అతనే ప్రకటిస్తూ ఉంటారు ఈ దేశం అని దాని అనగా చూడండి మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషు అంటే రష్యా అంటారు అంటే మాస్కో ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి ఈ పేరుని మనం ఎక్కడ చూడగలం అంటే పోయిన వారని పట్టుకోన వారనిపించినా కదా నరపుతుడా మా గోబు దేశపు వాడరు గోగు అనగా రోషునకును మెషకునకును తూపాలునకును అధిపతి అయిన వాట్టు అభిముఖవై అతని గురించి ఈ మాట ఎత్తి ప్రకటింపు అంటే ఈ దేశాలున్నాయి కదా వీటన్నిటికీ వీటన్నింటినీ లీడ్ చేస్తున్న దేశపును ఏదంటే మా ఏ వ్యక్తి గోగు అనే వ్యక్తి కాబట్టి ఈ గోగు మా గోగు ఏంది ఆ కొంత దీర్ఘంగా తర్వాత చూస్తాము ఈరోజు చూడము ఎందుకంటే ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ ప్రయర్ మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి అయితే ఉందాము ఎన్నో మొత్తం చూడండి ఈ దేశాలు ఈ రోజు ఏమనేది రూస్ అంటే రష్యా అంటే మాగోబో అనేది కూడా రష్యా అని చెప్తుంది ఇక్కడ దాని తర్వాత ఇరాన్ ఏమో పర్షియా టర్కీ అంటే గోమేరు తొగర్మ ఇందాక జరిగిన మనం టర్కీ అంటే తొగర్మ అంటున్నారు దాని తర్వాత పుట్ అంటే లిబియా ఖుష్ కూష్ దేశస్తురం చేసి అవుతాము పూష్ అంటే సుదాన్ లేక ఇథియోపియా దాని తర్వాత గోమేరు అంటే జర్మనీ అని ఇట్లా రకరకాల పదాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం సరే మనకు తెలుసు ఒకటి నేర్చుకున్నవి ఏంటంటే ప్రకృతి సత్యంగా ఇవన్నీ నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ పాతవి గతించినాయి సమస్త కృతవైన నడేసుకో ఎంతమంది నమ్మకాల వాక్యాన్ని బౌలు వ్యాప్తం చేశారు కదా పరిధి రాష్ట్ర పత్రికలో ఎదిగో పాతవి సమస్తమ కృతవైన సమస్తమ కృతవైనవి కాబట్టి సమస్తము అంటే ప్రతిథి పాత నిబంధనలోని వాక్యాలు కూడా కృతగైపోయినాయి అందుకే అబ్రాహం అబ్రహాం గా మారిడు సారా సారాగా మారింది దాని తర్వాత చూస్తాం షొమ్రోను పాత నిబంధన కాలంలో కొత్త నిబంధన వచ్చేటప్పటికి సమర్యా అయిపోయింది మిరియపు పాత నిబంధన కాలంలో కొత్త నిబంధన కాలం వచ్చేప్పటికీ మరియా అయిపోయింది అట్లా పాతవన్నీ గతించి సమస్తాము కృతవైనవి వేర్లే కాదు సిటీలు కూడా కొన్నిసార్లు పట్టణాలు మారిపెట్టాయి కానీ అబ్రాహాం కాలం నుంచి చూస్తాము గాజాపట్నం ఈ రోజు ఇక్కడ గాజాపట్నం ఉంది దాంట్లో ఫిలిస్తీన్లు పాలస్తీన్ దేశస్తుంది ఇప్పుడు ఉన్నారని పాలస్తీయ ప్రాంతీయులు అక్కడ ఉన్నారు కదా అది భయంకరంగా దాన్ని బాంబు వేసి ఇస్రాల్ పరిధిని దాన్ని సర్వ నష్టం చేసి పెట్టారు గాజా చిన్నది ఉంటుంది గాజా గాజా స్లిప్ ఎట్టుంటది అంటే ఎవరైనా విశాఖపట్నం పోతే అర్థం తీసుకుంటారు విశాఖపట్నానికి విశాఖపట్నం ఇట్లా రెక్టాంగులర్ షేప్ లో ఉంటది అసలు ల్యాండ్ అంటే ఒక రోడ్డు మందం ఉంటుంది అంతే ఇటు అటు ఉంటది అంతే దేశ పట్టణం ఇక హైదరాబాద్ నార్త్ సౌత్ ఈస్ట్ గెస్ట్ ఉంటుంది హైదరాబాద్ దాన్ని విశాఖపట్నం ఓన్లీ ఈస్ట్ గెస్ట్ లాగా ఉంటది అంతే నార్త్ సౌత్ లాగా ఉంటది దాన్ని అటు సముద్రం కాబట్టి దాన్ని విశాలపరచలేము అందుకే క్యాపిటల్ సిటీ విశాఖపట్నం వద్దన్నారు వాళ్ళు గాజా స్ట్రిప్ కూడా అట్లనే ఉంటది అందుకే దాన్ని స్ట్రిప్ అన్నారు గాజా స్ట్రిప్ అది మన అది సంస్థను గాజా ప్రాంతానికి వెళ్తాడు చూసి చదివిన లేదా న్యాయధిపతులకు వెళ్తాం అంటే ఆ కాలం నుంచింది ఆ ప్రాంతం అది గాజా స్ట్రిప్ అదే పేరుంది కానీ అది మార్చుకోలేదు పేరు మారలేదు గాజా స్ట్రిప్ గాజా ప్రాంతంలో ఆ ఇప్పుడంతా టెర్రిస్ట్ కి అబ్జర్వ్ అందుకే ఇష్టం కాదు మొత్తం ఫామ్ చేసి అది కనీసం ఒక వంద ఏళ్ళ ప్రాంతం దాన్ని ఎవరు పడతారు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు అది నాకు ఇచ్చేసేయండి అమెరికాకి ఇచ్చేసేయండి మేము దాన్ని కట్టిస్తాం అంటే మాకు రాసి ఇచ్చేయండి ఆ స్థలం అంటున్నాడు నిస్సలిస్తాను అది మరి కదా అమెరికన్స్ పోతే టెర్రరిస్ట్ అక్కడ పనిచేయరు అని ట్రంప్ విధానాలు ఉన్నట్టు ఇవన్నీ అర్థం చేసుకోవాలా ప్రవచనాలు ఎట్లా నెరవేరుతాయి అని అడిగి మనం కాబట్టి మినిమైజ్ చేస్తున్నారు నేను కానీ ఒక విషయం నేను ముగించకుని చెప్పాలనుకుంటే ఏంటంటే ఈ గోగు మాగోబు అనేది వాటికి సంబంధించిన ప్రవచనము చాలా రికార్డింగ్స్ ఉంటాయి ఇంటర్నెట్ లో మీరు ఎక్కడనో చూడొచ్చు గోగు మాగోబు ప్రవచనము ఏంటి అంటే భవిష్యత్తులో ఇస్లాం దేశం పైకి జరగబోయే భయంకరమైన యుద్ధం అంటే ఆ మిడిల్ ఈస్ట్ అంటాం కదా మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆ అరబ్ దేశాలు దాని వాటికి సపోర్టువ్ చైనా మరియు రష్యా ఇట్లాంటి రకరకాల దేశాలు ఇస్రైల్ దేశం మీదకి దండెత్తి వస్తాయి దాని మీదకి యుద్ధం ప్రకటిస్తాయి అన్నది పోదన్నట్టు అయితే నా జ్ఞాపకం ఒక ముప్పై సంవత్సరాల క్రితం నేను దాన్ని నమ్మిన కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం నాకు ఈ విషయాలు అర్థమైనవి ఏంటంటే ఇవన్నీ మారిపోయినాయి ప్రకృతి సహజం నుంచి ఆత్మలోనికి వెళ్ళిపోయినాయి కాబట్టి దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆత్మీయస్ అర్థం చేసుకోవాలా గోగు మాబోగులు అంటే సర్పములి తేళ్లు అన్న విషయంలో స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే గానీ అర్థం కాలేమ ఈ గోగు మా బోగులు సర్పములు తేళ్ళని ఇంటర్నెట్ లో ఎక్కడ కనిపించవు ఏ యూట్యూబ్ రిపరింగ్స్ లా కనిపించావు ఏ కామెంటరీస్ లా కనిపించవు పైగా వీళ్ళందరూ యేజకలంతా ముప్పై నివదయాలు ఇస్తున్నట్లు ఇస్రాయల్ ప్రజలు మీద దండెత్తి వస్తారు కానీ మనకు తెలుసు ఇస్రాయల్ ప్రజలు ప్రకృతి సహజమైన కాదు వీళ్ళు ఆత్మీయమైన ప్రజలు అని యేసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించిన వారే ఇస్రాయల్ అని బయలు చదివిస్తుంది అది రెండు సందీపించిన పత్రిక పదో అధ్యాయము పదకొండో అధ్యాయము దళితుల రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయ రోమి రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం హెచ్చరించాడు అంతరంగం ముందు యూదినవాడు నిజమైన బాహ్యానికి యూదులైన వాడు యూదుడు కాడు ప్రకృతి సహజంగా యూదా దేశంలో పుట్టినవాడు ఇస్రాన్ దేశంలో పుట్టినవాడు ఇస్రాయలుడు కాదు రోమి రాష్ట్రపతిగా పదకొండు అందులో చెప్పటికి ఇస్రాయల్ సంబంధులందరూ ఇస్రాయలు కారు తర్వాత ఇసాకు సంతానం అనబడిన వారు అబ్రాము సంతానము కానిర్రు ప్రకృతి సహజంగా పుట్టిన పిల్లలు అబ్రాంత అబ్రహాము సంతానము కాదు అంటాడు పౌరులు అందుకు పౌలు అంటే ఈ రోజు చాలా కోపం ద్వేషం మొత్తము ప్రపంచమంతట క్రైస్తవత్వము ఆ ఇంతగా విస్తరించిందంటే పౌలు బోధన ద్వారా మేమే ఏర్పరచబడ్డ ప్రజలము మేమే పరచుద జనగము అని వాళ్ళు ఈ కానీ వాళ్ళు బహు భయంకరమైన క్రూరంగా జీవిస్తున్నీ మనుషులు ఈ ఎంతమంది క్రైస్తవులను చంపించారు ఎంతమంది ప్రవర్తలను చంపించారు వాళ్ళు ఎంతమంది అపోస్తులను చంపించరు ఈ రోజుకి కూడా క్రైస్తవులు వాళ్ళకి ఏం ప్రేమ ఉండదు కాబట్టి వాస్తవానికి మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఇది శారీరకమైన ఇసాగదులు కాదు ఈ దేశాలు శారీరకమైన దేశాలు కానీ కావు ఇవన్నీ ఆత్మీయంగా మారిపోయాయి ఈ ఆత్మీయంగా మారికని అంటే ఇవన్నీ దుష్టశక్తులు ఆకాశ సమూహాలు విశ్వాసుల పైన అవి యుద్ధం ప్రకటించడానికి బయలుదేరినాయి ప్రపంచం అంతటా నలుగు దేశాల నుంచి అంతే వస్తాం మీరు వచ్చేవారం తిరిగి రండి సిద్ధపడి ఈ నాలుగు దేశాల నుంచి ఈ గుంపులు ఎట్లొస్తాయి ఊరల తీర్పులు కూడా నేను చూపించిన ప్రపంచమంతటి నాలుగు దశల దేశాల నుంచి ఇవన్నీ ఎట్లొచ్చి భూమిని కప్పేస్తాయి దాని తర్వాత మిడతల దండు వచ్చి భూమిని ఎట్లా కంపేస్తాయి మిడతాదండు భూమిని కంపిస్తాయి మనకి ఏం లాభం భూమి అంటే గొప్ప జల సమూహము మిడతల దండు అంటే తేళ్లు ఈ మిడతల దండుకి లీడర్ ఒకడు వాడు అగాధ జ అగాధంలో అగధ ఉండే దుష్ట శక్తి దుష్టుడు అపవాది సర్పం ఆది సర్పం వాణి ఆధీనంలో ఈ తేళ్లన్నీ బయటకు వస్తాయి మిడతలన్నీ మిడతలు తేళ్ళు ఉర్మ రీతిగా ఒకటే ఎందుకంటే అవన్నీ తినేసేవి అవి భూమి మీద పడి తినేస్తాయి దోచుకుంటాయి కాబట్టి చూస్తారు ఇంకా చాలా త్వరలో స్టార్ట్ కాబోతుంది ప్రపంచం అంతటా అర్థ సాక్షులు ప్రైస్త స్టార్ట్ అయిపోతుంది ఇది కనీసం ఇంకొక టూ త్రీ ఇయర్స్ జరగబోతుంది త్రీ ఫోర్ అయితే నేను అనుకుంటే త్రీ ఫోర్ ఇయర్స్ జరుగుతుంది ఒక కోవిడ్ స్టార్ట్ అయిపోయింది ఒక దిక్కు యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి ఒక దిక్కు ఆర్థిక స్థితి కొలాబ్స్ అవుతుంది కరువు ఆరంభం ఆ చూడండి ఇటువంటి స్థితిలో నువ్వు ప్రార్థన జీవితము కొనసాగించకపోతే నిన్ను ఆయన ఎట్లా పోషిస్తాను చెప్పండి ప్రతిసారి టీవీ ముందు కూర్చొని కోవిడ్ పెరుగుతుంది కోవిడ్ ఎట్లా పెరుగుతుంది సోషల్ మీడియా యాప్స్ చూసుకుంటా ఎట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని కూర్చుంటే అది మీ శరణాన్ని ఉత్తేదింపజేస్తూ కానీ ఆత్మని చెల్లపరుస్తూ ఉంటాయి అవి న్యూస్ లో అందుకే న్యూస్ పేపర్ కూడా చదవండి ఒక హెడ్లైన్స్ ఎప్పుడన్నా చూస్తానేమో కానీ ప్రవర్ ఎట్లా ఎట్లా ఆరంభమవుతుందో వాటిని గ్రహించాలంటే ఫస్ట్ మీకైతే తర్వాత న్యూస్ పేపర్కి రావాలి అటువంటి జీవితాలకు ప్రభుత్వాన్ని నడిపించడం ఆదేశం కానీ చూస్తే వర్ష దొరబుతండ్రి మీకు వన్నాళ్ళైనా గోగు మా అనే దేశాలు ఇవి ఆత్మీయమైనవి ఇవి చికటి శక్తులు సర్పములు తేళ్లు గొప్ప జన సమూహం మీరుకి తొమ్మిదిగా వచ్చి వారిని అందరినీ చంపుతాయని మీరు అనేక పర్యాలు మాకు చూపించినారు ఇది మనుషులు ఎవరు స్వీకరిస్తున్నారు ప్రభావా అవును ప్రభా ప్రకృతి సహజంగా ఉన్నవాడికి ఇవన్నీ ఆత్మీయ నివేశంలో దరితరంతో పోల్చబేనా అది మాకు మటుకారి జీవం మాకు మటుకారి కాపుదల తండ్రి కాబట్టి వీటిని మేము సంపూర్ణంగా స్వీకరించలాగా జ్ఞానం అనుగ్రహించండి ఆత్మను అనుగ్రహించండి ఈ యొక్క సాయంత్రం సమయం మనసారి మీకు మనాలు చెల్లించుకుంటున్నాం పంతొమ్మిది దినాన్ని మీరు ఎంత పంతొమ్మిది వందల తినమెంట్ కాకుండా ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేని పడ ఎగ్జాక్ట్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ డేస్ అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఒక్కరం లేని పడ ఇక మీద తీర్మానించుకుంటాం ప్రభుత్వ త్యాగం చేయకుండా ఏమి సంపాదించకలేము దాని మీద త్యాగం చేయలేము మొబైల్ డేటా త్యాగం చేయలేదు జీవితం యూట్యూబ్ వీడియోల కొరకు మటుకు ఎంత బ్రాండ్ పెట్టి వాడతాం ఎంత డేటా వాడతాం ప్రభావ మనుషులు ఇంకా ప్రకృతి సహజంగానే ఉంద కనికరించండి ప్రభావ మీకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ లోకానికి ప్రాధాన్యతలు అయిపోయినారు ప్రభావ కొందరు మరణించిన ప్రభావ మేము మటుకు ప్రతి విషయంలో మీకే ప్రాధాన్యత ఇస్తాం అటువంటి జీవితం మాకు అందరు కనపరించాలని ఏ పరిశుభ్ర హలో హైజరాదర్ అది మీరు ఈ హండ్రెడ్ డేస్ మీరు నడిపించారు కదా బ్రదర్ మీరు దాని గురించి కొంత ఫీడ్బ్యాక్ చెప్పండి బ్రదర్ మీ అనుభవాలు మీరు నడిపించే విధానం ఎట్లా మీకు అనిపించింది మీ ఈ ఆరాధనలో ఈ ప్రేయర్ మీరు ఏం నేర్చుకున్నారు అనేది కొంత సాక్ష్య ఫీడ్బ్యాక్ లాగా చెప్పిన తర్వాత ఇంకా నెక్స్ట్ అందరు ఒక్కొక్కరుగా ఫీడ్బ్యాక్ చెప్తారు తర్వాత కొత్త లీడర్ మనం పరిచయం చేద్దాం బేద ఫస్ట్ మీ స్టార్ట్ చేయండి మీ అనుభవాలు ఈ యొక్క మూడు నెలలు డేస్ లో దేవుడు మీకు ఎలాంటి అనుభూతి ఇచ్చింది మీరు ఏం నేర్చుకున్నారు తర్వాత ఎలాంటి ఆ అనుభవాలు మీకు ఎదురైన పంచుకోండి అందరితో అందరికి వందనాలు దేవుని నామంలో అందరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవుడు మరి గడిచిన కాలమంతా అంతా కాచి ఆయన కృపలో భద్రపరిచి మన సమకూర్చి సజీవ లెక్కలు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను హండ్రెడ్ డేస్ విషయంలో ప్రభు మరి నడిపించిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాను మరి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరి ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన మరి బ్రదర్స్ కి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అందుకంటే వాళ్ళ ప్రోత్సాహం వల్ల మరి మేము ముందుకు రావడం జరిగింది మాకంటే ముందు నడిపించిన వారికి కూడా వాళ్ళకు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను మరి ఈ ఫీడ్బ్యాక్ ఏంటంటే మరి కొన్ని విషయాలలో మనము ఇది దేవుని ఈ రకం కూడా మహిమపరచవచ్చు అందరం సమకూడి అనే విధానాన్ని ఇంకా కాకపోతే ఏంటంటే ఈ మనకు మనమే అని ఒక విషయంలో మాత్రం బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే కొత్త ఎవరు రాకుండా ఉన్న ఉన్నాం ఆ ఉన్నవాళ్ళు కూడా సరిగా చెప్పలేని విధానంలో దిగదారిపోయినట్టు కూడా ఆ అనుభవం కూడా ఉంది అందుకని మరి మనుషులు ఎలక్ట్ గా ఉండాలా ఎందుకంటే ఇది రాకడ సమయం కాబట్టి ఇది ఒక అనుభవం అయితే దేవుడు ప్రతి ఒక్కరిని చాలా శ్రద్ధగా వాడుకున్నాడు చాలా మంది స్పందించారు దేవుని నామానికి మేము చెల్లిస్తున్నాను మరి కొంతమంది కూడా అనేకులు ప్రోత్సహించారు మరి ఆయన విషయంలో మరి దేవుని విషయంలో చాలా మంది సహకరించారు మరి ఇక్కడ నడిపించడానికి మరి అన్న కూడా చాలా అప్రోత్సహించారు ఆ మన బ్రదర్స్ సిస్టర్స్ లో కూడా చాలా మంది ప్రోత్సహించారు మరి దేవి నామంలో మీ అందరికి వందనాలు ఇది ఇలాగే కొనసాగిస్తూ అనేకులను ఆ కొత్త కూడా మనం పరిచయం చేసే విధంగా ఉండాలి అని నేను చాలా ప్రయత్నించాను కానీ కొత్త తీసుకొస్తే బోధ మారిపోతుంది బ్రదర్ అన్నారు అది కూడా మరి నా అనుభవం కాబట్టి చెప్తున్నాను ముందు బ్రదర్ బోధ మారిపోతుంది అని అన్నారు కానీ మరి ట్రైబల్లో ఉన్న వాళ్ళే బోధ మారేటట్టు కొంతమంది చెప్పారు అది గ్రహించట్లేదు అది కూడా గ్రహించుకోండి ఎందుకంటే అది రియల్ కాబట్టి ఇవి అనుభవాలు మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్పక తప్పదు కాకపోతే దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి మరి మీ అందరికీ వందనాలు మరి ఇన్ని రోజులు నడిపించిన విధానాన్ని బట్టి ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను మరి దేవుడు మనందరినీ దీవించింది మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు ఇప్పుడు మనం ఒక్కొక్కరుగా ఒక టూ టూ మినిట్స్ అట్లా మీరు మీ అనుభవాలు షేర్ చేసుకున్న తర్వాత ఆ లీడర్ ని చివరిగా లీడర్ ను మనం పరిచయం చేస్తాము ఇక్కడ నుంచి రేపటి నుంచి కొత్త లీడర్ మనకి పరిచయం అవుతారు వాళ్ళ పేరు అనౌన్స్మెంట్ చేస్తాం కొంచెం తర్వాత నతానీలు బెదర్ ద్వారా అనౌన్స్మెంట్ చేపిస్తాం మిగతా వాళ్ళు ఒక్కొక్కరుగా ఫీడ్బ్యాక్ మీరు మీ అనుభవాలు మీ ఈ హండ్రెడ్ డేస్ లో దేవుడి ఎలాంటి మీరు ఆత్మీయంగా బయపడ బలపడే విధానం గానీ అవన్నీ కూడా మీరు ఒకసారి మనం పంచుకోవచ్చు టైమ్ ఉంది కాబట్టి మీరు త్వర త్వరగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ మీకు షేర్ చేసుకోవచ్చు సిస్టర్స్ గారు నేను కూడా ఒక సాక్ష్యం చెప్తా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా ప్రేజనాలు నా సాక్ష్యం ఏంటంటే ఈ యొక్క ఇది నడిపించమని మీరు మాకు దేవుడికి వందనాలు మీరు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ ఇది నడిపించినప్పుడు చాలా బ్రదర్ అండ్ సిస్టర్స్ ముఖ్యంగా అన్న కూడా ఎవరు ఫోన్ చేసిన అన్న చేసిండు రాయి బ్రదరు దిలీప్ బ్రదర్ మాదరి సిస్టర్ సుజాత అక్క కూడా మేము అక్క ఈ టైం ఈ రోజు మేము కొంచెం బయటికి వెళ్తున్నాం అన్న కూడా అక్క సహకరించింది వాళ్ళందరికి నా హృదయపూర్వకంగా ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ మాకు ఇచ్చినప్పుడు ఏం చేసిన నేను ప్రార్థన చేసిన చాలా అంటే ప్రార్థన చేసిన దేవుడు సహాయం చేయాలి అందరూ ప్రోత్సాహించాలే అని అందరి కొరకు బాగా ప్రార్థన చేసిన ఇప్పుడు అన్నడు కదా మీటింగ్ అంటే శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి సైతాన్మాన్ని ఇట్లా చోధిస్తా అని చెప్పిండ అది వచ్చినాయి మాకు చాలా వచ్చినాయి కానీ మేమేమి భయపడలే దిగులు పడలే దేవుడు ప్రతిదీ మాకు సహాయం చేసుకుంటూ ముందుకు నడిపించిండు ఈడీ వరకు మిమ్మల్ని నడిపించిండు ఒక్కటి ఏంటంటే అన్న ఏం చేసిన ఫస్ట్ సిస్టర్ మీరు నడిపించండి అన్నాడు తర్వాత నేను అన్న అన్నని రిక్వెస్ట్ చేశారు అన్న ఆ మాటకి సరని నేను అడిగినందుకు ప్రోత్సహించిండు అన్న కూడా అన్న కూడా థ్యాంక్స్ అందరికి థ్యాంక్స్ మాకు సహాయం హెల్ప్ చేసారు అందరు మా సొంతంగా మేమైతే ఏం చేయలేము ముఖ్యంగా దేవుడు సహాయము తర్వాత దేవుడు సహాయము తర్వాత మీ అందరి సహాయం ద్వారా ఇప్పటి దేవుడు నడిపించిండు మన సొంత శక్తి కాదు మన బలము కాదు దేవుడే ఆయన శక్తి ద్వారా నడిపించిండు ఆయనే సహాయము చేసిండు ప్రార్థన ముఖ్యంగా ప్రార్థన ప్రార్థన ఉండాలి ఇప్పుడు అన్న అన్నాడు కాబట్టి దానికి ప్రార్థన చాలా అవసరం కాబట్టి ఎంతో ప్రార్థన చేసినాము నేనైతే పొద్దు డ్యూటీకి పోతున్నాను పొద్దున్నే లేచి చేసినాం చాలా ప్రార్థన ఎందుకంటే వీళ్ళందరి కోసం ప్రార్థన చాలా అవసరము కాబట్టి ఆ ప్రార్థన చేసిన దేవుడు కార్యము చేసిండు ఇటువరకు నడిపించిండు ముఖ్యంగా దేవుడు ఆరోగ్యం ఇచ్చి ముందుకు నడిపించిండు ముఖ్యంగా అందరి సహాయం ఉంటేనే సహోదరులం కాబట్టి మీరందరి ప్రోత్సాహం ద్వారానే మేము ముందుకి నడిచిన ముఖ్యంగా దేవుడు సహాయం మీ ప్రోత్సాహంతో మేము ముందుకి వెళ్ళినాం కాబట్టి మీ అందరికి నా హృదయపూర్వకంగా దేవుడి కూడా వందనాలు మీ అందరికి నా థ్యాంక్స్ దేవుడి కూడా నా వందనాలు దేవుడు సహాయము చేసిండు కాబట్టి మన ప్రార్థన శక్తి చాలా అవసరం ప్రార్థన ఉంటేనే మనం ముందుకి వెళ్తాం చిన్న సాక్ష్యాని దేవుడు దీవించినవి కాదు థ్యాంక్ యూ ఒక్కొక్కరుగా షేర్ చేసుకోండి ప్రేజ్ దీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ దిలాడు నేను ఈ సాయంత్రకాలం మందు థ్యాంక్స్ గివింగ్స్ రూపంలో ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను ఒక హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం కంప్లీట్ కావాలి అంటే అది ప్రతి ఒక్కరి సహకారంతో జరుగుతుందని మనం వింటూ కాబట్టి ప్రభుకు మహిమ కలుగు ఆత్మ ఈ కార్యంలో జరిగించిండు శక్తి చేత కాదు అని చెప్పిన దేవుడు ఆత్మ ద్వారా కార్యం నడిపిస్తున్నాడు పంతొమ్మిది అవర్స్ మనం కంప్లీట్ చేసుకున్నామంటే ఇట్ ఈస్ అ రికార్డ్ కదా ఇది నాట్ ఎన్ ఈజీ థింగ్ కాకపోతే ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయాలా ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఒకరిద్దరు మిస్ అవుతున్నా కూడా ఉన్న మెంబర్స్ లో చాలా మంది చేరాలా చాలా మంది వాళ్ళ అనుభవాలు పంచుకోవాలా ఈ వాక్యం వెదజల్లబడాలా ముఖ్యంగా మన ఉద్దేశం అది వాక్యం వెదజల్లబడాలి ఇక్కడ ట్రైన్ అప్ అయిన వాళ్ళు అది విరివిగా పంచుకోవడానికి బయటకు వెళ్తున్నారు అదే విధంగా మనము కూడా మన ప్రయత్నము టెక్ మనం దీన్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేయాలా కాకపోతే ఈ మధ్య కాలం వచ్చినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కదా మనకు um స్కైప్ నుంచి మైక్రోసాఫ్ట్ మీటింగ్ నుంచి గూగుల్ మీట్ నుంచి మళ్ళీ ఇప్పుడు టీమ్స్ స్కైప్ నుంచి ఇట్లా టెక్నికల్ గా మార్తూ వచ్చింది కాబట్టి కొద్దిపాటి అంతరాయం కలిగింది కొంతమంది చేరలేకపోయినరు కాకపోతే ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరికి స్కైప్ లో మీ టీమ్స్ లో జాయిన్ కావాలనేది మనము కొంత నేర్పించాల్సి ఉంటది ఆ టెక్నాలజీని పర్సనల్ గా ఒక టైమ్ లో పెట్టుకుని డే టైమ్ లో ఎవరైనా ఫ్రీ ఉన్నప్పుడు సండేస్ మా సర్వీస్ టైమ్ లో కానప్పుడు కొంచము ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి కాబట్టి చేరలేని వాళ్ల కోసం అనమాట ఇది వాళ్ళకు పర్సనల్ గా తెలియచేయడానికి ఒక చిన్నపాటి వీడియో అనేది చేసి అది ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఆ ఒక్క సాకును బట్టి కదా ఒకటి ఒక సాకును బట్టి ప్రోగ్రామ్ లో చేరలేకపోతున్నారు అంటే అలా పర్సనల్ ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నా కూడా ఎన్ని స్కిప్ చేసినా కూడా ఈ ఒక్క పాయింట్ మీద టెక్నికల్ సపోర్ట్ లేదు కాబట్టి మేము చేరలేకపోతున్నాం అనేవాళ్ళు చాలా మంది ఆ ఎక్స్క్యూజ్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒక చిన్నపాటి వీడియో తయారు చేసి ఇట్లా ఆన్ చేసి ఇట్లా ఆపరేట్ చేస్తే అనేది ఒక టూ త్రీ మినిట్స్ వీడియోను తయారు చేయగలిగితే ప్రతి ఒక్కరు జాయిన్ కావడానికి అవకాశం ఉంటది అదే విధంగా ఈ వంద సంవత్సరం వంద రోజుల ప్రోగ్రామ్ లో దేవుడు నా పట్ల చాలా కార్యములు జరిగించిండు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా ప్రార్థన పూర్వకంగా నేను నిలదక్కుకోగలిగినాను తరత పిల్లల విషయంలో వాళ్ళ ఎగ్జామ్స్ విషయంలో ఆరోగ్యం విషయంలో కూడా దేవుడు ఎన్నో పాటి కార్యం జరిగించిండు సమాధానకరత అయిన దేవుడు గృహంలో సమాధానం దయచేసిండు ఇక చిన్న సాక్ష్యము దేవుడు దీవించింది గాక అవునండి మెయిన్ థ్యాంక్ సిస్టర్ సిస్టర్ శాంతామస్ సిస్టర్ గాని దీపా సిస్టర్ స్వప్న సిస్టర్ ఎవరైనా యేసు క్రీస్తు నామవునా మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడు ఈ కేబిపిఎం గ్రూప్ ద్వారా అనుదినము దేవుడు దేవుని వాక్యం విని బాధపరచుకోటానికి దేవుడి కృప చూపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను అన్న నా థ్యాంక్స్ చెప్పి చెప్పుకుంటున్నాను నా తన్నీళ్ళ బ్రదర్ కుటుంబం కూడా చాలా మంచిగా లీడింగ్ చేసిండు అనుదినము అందరు పాటల ద్వారా వాక్యం ద్వారా అందరికి అవకాశాలు ఇచ్చిండు బ్రదర్ కూడా మంచిగా లీడింగ్ చేసిండు దేవుని ఆత్మ నడిపింపు చేత బ్రదర్ కి దేవుడు ఆ ఎన్నుకున్నాడు కాబట్టి ఇంత విజయవంతంగా ఈ వంద రోజులు పూర్తి చేసుకోగలిగ్రు దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాను ముందు జరగబోయే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా దేవుడు ఆత్మ చేత ఇదే విధంగా దేవుడు విజయవంతంగా జరిపిస్తాడని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను దేవుడు విజయవంతంగా జరిపిస్తాడని నేను నమ్ముచున్నాను ఈ కేఎం గ్రూప్ ను దేవుడు ఎంతో ప్రోత్సహించి ప్రతిదినము పర్లోక మర్మాలను దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తూ ఎంతో విజయవంతంగా దేవుడు మనకు ఇలాంటి వాక్యాలు ఎక్కడ లేవు కాని కానీ ప్రతిదినం దేవుడు ఈ కేబిపిఎం గ్రూప్ ద్వారా మనలందరిని కూడా బలపరుస్తూ తను రాకడుకు మనందరిని కూడా దేవుడు సిద్ధపరుస్తుండ అనారోగ్యంతో ఉన్న బిడల గురించి కూడా ప్రార్థన చేయటానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు బయటికి వెళ్లి సేవ చేసుకోలేని ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రార్థనల ద్వారా ఇంట్లో ఉండి ప్రార్థిస్తున్నాము అనారోగ్యం ఉన్న వాళ్ళ గురించి సమస్యలు ఉన్న వారి గురించి దేవుడు ఈ విధంగా సేవకు నడిపిస్తున్నందుకే దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఇంతవరకు దేవుడు మన పట్ల అందరి పట్ల ఎన్నో ఈ కేబిపిఎం గ్రూప్ ద్వారా ఎన్నో దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి ఈ యొక్క కేబిపిఎం దేవుడు నడిపిస్తున్నాడు ఇంకా ముందుకు కూడా నన్ను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన రాకటి వరకు మనలందరిని కూడా దేవుడు ఇలా వాక్యాల ద్వారా నూతన ఆత్మలు వచ్చేలాగా ఇంకా మంచిగా వాక్యాలు దేవుడు ప్రతి ఒక్కరికి అందించేలాగా అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా విభజించి ఒక్కొక్క సంఘాలుగా ఒక్కొక్క లీడర్షిప్ గా దేవుని సేవ జరిపించాలని అలాగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాయి ఈ వాక్యం ద్వారా దేవుడు మా కుటుంబంలో కేపి పిఎం దేవుడు నా భర్త రెండు సార్లు సీరియస్ అయిండు మా కుటుంబం గురించి అందరూ ప్రార్థించిండ్రు ప్రార్థించిన అందరికీ వందనాలు దేవుడు రెండు సార్లు ఆయనను కాపాడి ఆశ్చర్య అర్పుతంగా దేవుడు స్వస్థపరిచిండు ఇంకా నా భర్త గురించి ప్రార్థించండి ఆయన సరి అయిన మనసు వచ్చేలాగా ఆ తాగుడు బాణిసత్వం నుంచి విడిపించేలాగా ప్రార్థించండి కేబిపిఎం గ్రూప్ ప్రార్థన వల్ల నా భర్తకు మంచిగా అయింది దేవుడు బాగు చేశాడు రెండు సార్లు నుంచి దేవుడు కాపాడాడు ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటే చిన్న సాక్ష్యం దేవుడు దేవించింది గాక గ్లోరి అక్క నా తండ్రిలన్న నడిపించిన ఈ యొక్క ప్రైజ్ లో దేవుడు చాలా అద్భుతంగా నడిపించాడు ఎందుకంటే ఆయన కృపం ఉంది కాబట్టి ఇంతవరకు ప్రైజ్ రన్ చాలా ఎక్స్పీరియన్స్ తో ఉన్నట్లు లీడ్ చేశారు సో ఎవ్రీథింగ్ అయితే దేవుంది వాళ్ళైతే మంచిగా జరిగింది మెయిన్ గా ఏంటంటే ప్రైజ్ కి అట కావాలన్నా ఏదో ఒక ఆటంకం రావడం జరుగుతుంది ఆ మొదల కొన్ని రోజులు స్కైప్ అనేది బ్లాక్ అయిపోయింది మళ్ళీ తర్వాత ప్రైజ్ కంటిన్యూషన్ గా రావాలని టైం చూసుకొని జాయిన్ కావడము కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో కానీ ఏ టైంలో అయినా ఒక రికార్డింగ్స్ అనేది ఉంది కాబట్టి అది ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది ఎందుకంటే రికార్డింగ్స్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఇవలి మిస్ అయిపోయినా రేపటి దినం కూడా వినొచ్చులే అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఎందుకంటే మొదల చాలా మటుకు నేను మిస్ అయిన నేను రికార్డింగ్స్ లో విన్నాను అన్న అన్నట్లు నిజంగానే కొన్ని రికార్డింగ్స్ సౌండ్స్ వినపడుతున్నాయి కొన్ని దాంట్లో అన్న సౌండ్ లేదు కొన్ని వాటిలో సో సౌండే వినపడట్లేదు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది ఆ అయినా పోనీసే ముందుకెళ్తుంది ఎందుకంటే అది వింటుంటేనే తెలుస్తుంది రికార్డింగ్స్ ఎట్లా ఉన్నాయి నేనైతే వింటున్నాను నాకు ఎక్కడైతే నేను వినలేదో ఎక్కడైతే నేను మిస్ అవుతున్నాను అక్కడ నేను రికార్డింగ్స్ వింటున్నాను ఈ ప్రైజ్ రన్ చేయడం వల్లనే ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్ అని ఈవెన్ ఫ్యామిలీస్ లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏది వచ్చినా చెప్తున్నాను కదా చూడ్డికే అంత బానే ఉన్నాము కానీ అది యుద్దం అయితే జరుగుతుంది అది ఒకటి అనుభవం తెలుస్తుంది ఎందుకంటే దేని కృప ఉంది కాబట్టి ఇంతవరకు ప్రైజ్ రన్ అయ్యి ఒకవేళ ఈ ప్రైజ్ లేకపోయి ఉంటే అందరూ చెప్తున్నారు కదా ప్రైలు అందరికి అలారిపోతుండే కానీ ఈ ప్రైజ్ రన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికి ఇంకా ప్రైలు నిలబ నిలబడగలుగుతున్నారు స్టాండప్ ఉంటున్నారు ఒకవేళ ఈ లేకపోయి ఉంటే చెప్తున్నా కదా లోక పడిపోయి అందరూ ప్రైజ్కి దూరం అయిపోతుంది కానీ ఇట్లా ప్రేయర్ రన్ కావడము ప్రేయర్ మీటింగ్ జరగడము వాక్యలు రానుకోవడము ఒకళ్ళు ప్రార్థించడము పాట పాడడం ఇవన్నీ చేయడం వల్ల ఆ ఆత్మకి ఎట్లా అంటే దేవుడు ఒక శ్రమ తీస్తున్నాడు అనేలాగా తెలుస్తుంది నా లైఫ్ అయితే నాకు అట్లనే జరుగుతుంది ఎందుకంటే ప్రేస్ లో అటెండ్ వరకు మంచి ఉంది ఎందుకంటే ఇంకా బలపడాలా ఇంకా ముందుకు వెళ్లాలా ఇంకా వినలేనివి ఇంకా వినాలా చూడలేని దర్శనాలు చూడాలా కొత్త కీర్తనలు పాడాలా అనే ఆశ ఒకటి కలుగుతుంది ఈ ప్రార్థనలో ఒకవేళ ఇవే లేకపోయి ఉండుంటే ఎప్పుడు చల్లారిపోతుండే కానీ ఇప్పటికీ అందరు స్ట్రాంగ్ గా ఉండి ప్రాధంలో రన్ అవుతున్నారు సేవలు రన్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ ప్రయత్నండి ఈ స్కైప్ కాల్ రన్ కావడం వల్లనే అందరం స్టాండప్ ఉండగలుగుతున్నాం ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏది వచ్చినా బిహేవ్ చేయడానికి దేవుడిచ్చిన ఆత్మచేత నడిపింపు దేవుని యొక్క కృపా ఇవన్నీ జరుగుతున్నాయి నా లైఫ్ లో కూడా అంటే నేను ఎన్నిసార్లు దేవుని యొక్క సన్నిధికి వద్దాం అనుకున్నా మా ఫ్యామిలీలో కూడా ఆటంకాలు వచ్చినాయి కొన్ని పరిస్థితులు చెప్పుకోలేము కొన్ని పరిస్థితులు చెప్పు అంటే చుణ్ణికి బాగా ఉంది కానీ వెళ్దాం అనుకునేసరికి ఏదో ఒకటి అవుతుంది అంటే ఫ్రేట్స్ కి అట్టం కాకుండా ఎంతో డిస్టర్బెన్స్ చేసింది మా అమ్మ విషయంలోనే కాని మా ఫ్యామిలీ విషయంలోనే కానీ ఏదే గానీ అట్లా దెబ్బ ఎంత కొట్టినా దేవుని యొక్క కృపలో ఆ లో అయితే రన్ అవుతూనే ఉన్నాము మధ్యలో కొన్ని రోజులు మిస్ అయినాము అయినా తిరిగి మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలో రావడం జరిగింది ఇంకా నా ఎగ్జామ్స్ వల్ల కూడా నేను మధ్యలో అటెండ్ కాలేకపోయినా కానీ దేవుడు నన్ను ప్రతి విషయంలో విజయం అనేది ఇచ్చాను ఎగ్జామ్స్ లో కూడా నేను పాటు చేసింది ఇప్పటికీ కూడా దేవుడు నన్ను రన్ చేపంటే బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ అండి దేవుని యొక్క కృప ఉంది కాబట్టి ఈ ప్రైజ్ రన్ కావాలని నేను ఇంకా కోరుకుంటున్నాను ఇవి ఆగిపోవడానికి నాకు ఇష్టం లేదు కంటిన్యూస్ గా రన్ కావడమే నాకు ఇష్టము ఎందుకనంటే ఈ ప్రైజ్ ఉండవడం వల్లనే స్ట్రాంగ్ గా ఉండగలుగుతాను మా ఆత్మీయులు ఒకవేళ ఇవి లేకపోయి ఉంటే చెట్లు కదా చాలా మంది పడిపోతుంది ఇప్పటికి కాని ఆయన కృప ఉంది కాబట్టి అందరం నిలబడగలుగుతున్నాం సేవ చేయగలుగుతున్నాం ఎవరికొకరికి ఆ సాక్ష్యంలో రూపంలో పంచుకోగలుగుతున్నాం ఆయన సాక్ష్యం ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక సాక్ష్యం ఉంది అని ఆయన మన జీవితంలో ఇచ్చే ప్రతి సాక్ష్యము ఒకరికి ఎగ్జాంపుల్ గా ఉంటుంది వాళ్ళు కూడా రక్షింపబడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అట్లా దేవుడు సహాయపడడం ముందుకు నడిపించను అనే కృప ద్వారానే ఇవన్నీ రన్ అవుతున్నాయని నేను విశ్వస్తున్నా నేను నమ్ముతున్నాను అన్న అక్క ఇద్దరు మంచి లీడ్ చేశారు దేవుడు వాళ్ళని కూడా దీవించాలా ఎందుకంటే చక్కగా రన్ చేశారు అందరు అటెండ్ అవ్వడము అందరు ఏకబించడము ముందుకు రావడము బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ అండి ఆయన కృప ఉంది కాబట్టి ఇవన్నీ రన్ అయినా విశ్వస్తున్నా నేను నమ్ముతున్నాను మరి దేవుడు ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాను ప్రైజ్ లో బ్రదర్స్ అని చూస్తారు అందరికి Thank you. Thank you, sister. Praise the Lord. Thank you, brother. Thank you, sister. Praise the Lord. Praise the Lord. I've heard a lot of people in this group. I've heard a lot of people in this group. దేవుడు నాతో చాలా మాటలు మాట్లాడాడు ఇక మన గ్రూప్ గురించి ఇక కేబిఎం గురించి నేనైతే చెప్పలేను గాని ఒకవేళ దేవుడు నాకు అవకాశం ఇస్తే తర్వాత మళ్ళీ చెప్పుకుంటాను కాకపోతే ఏంటంటే నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి నాకు దేవుడు ఊరికే ఈ జాయిన్ అవ్వమని చెప్పిండు ఊరికే నాకు ఇష్టం ఉండేది జాయిన్ కానీ ఎందుకంటే నాకు అప్పుడు అన్న వాక్యాలు విని ఒకప్పుడు బాగా అన్న వాక్యాన్ని వినేదాన్ని నేను టూ థౌజండ్ నుంచి సిక్స్ నుంచి నేను వినేవాడిని వినేదాన్ని బాగా నాకు చాలా శ్రమలు గు పోయిన అన్న వాక్యాలు విని ఒకప్పుడు నేను అంటే నేను వింటుంటే కానీ మర్చిపోతుంటే ఊరికే భయంకరమైన శ్రమ శ్రమల్లో చాలా నేను పడ్డాను కాబట్టి నాకు ఎక్కువ నేను జాయిన్ కావాలంటే నాకు రాబోయేది కాదు కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ దేవుడు ఊరికే మాట్లాడుతున్నాడు నువ్వు అందులో జాయిన్ కాక్యాలు నువ్వు అలా పార్టిసిపేట్ చేయి నువ్వు కూడా అని ఊరికే దేవుడు మాట్లాడుతుంటే అట్లా నేను రావడం స్టార్ట్ చేసిన నేను ఎందుకంటే నాకు అన్న వాక్యాలు నాకు తెలుసు బాగా ఎందుకంటే ఒకప్పుడు నేను బాగా వినేదాన్ని అక్కడ నార్యం కూడా వైఎస్సులో అక్కడ రేపటి నుంచి స్టార్ట్ చేసిన అన్నవాక్యాలు బాగా వినడం నేను ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తుంటే నేను అన్నవాక్యాలు వినడానికి కానీ నాకు సపోర్ట్ ఇచ్చేవారు ఎవరు లేక నేను చాలా వినపడిపోతుంది చాలా నేను శత్రువు అయిన ద్వారా చాలా శ్రమలుగు నేను నాకు మా కాదు నేను ఎక్కడెక్కడ ఎంత దూరం ఉన్నా ఇక్కడ బడంకేట్ అవధ నాదరు పైన అక్కడ నచ్చేదాన్ని చిన్న పిల్లలు ఉండే వేసుకుని వచ్చేదాన్ని చాలా శ్రమలు అనుభవించిన చేత చాలా పీడింపబడ్డాను నేను అయితే అట్లా అని చెప్పి నేను నేను వినడానికి ముందుకు వచ్చేదాన్ని కాదు కానీ ఆ తర్వాత దేవుడు ఇలా మాట్లాడడం వల్ల నేను దేవుని వాక్యం రావడం స్టార్ట్ చేసిన వినడం స్టార్ట్ చేసిన ఏంటంటే నేను ఒకప్పుడు దేవుని నేను పట్టుకున్న నేను ఒకప్పుడు వదిలేసంటే దేవుని నేను టూ థౌజండ్ నేను రక్షణ తీసుకున్నా అక్కడ అన్న వాక్యాలు వినుకుని నేను నేను చాలా ముందుకు వచ్చిన దాని తర్వాత మధ్యలో నాకు ఆ కాదు నాకు సరిగా విన్నా నేను మర్చిపోయేదాన్ని నాకు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినా నేను అన్ని అని ఏది గుర్తుండేది అది కాదు నాకు అలాగే నేను ఏం చేసినా అంటే నేను ఇట్లానే అట్లనే దేవుని మీద ఉండేది కానీ నాకు విశ్వాసం వాక్యం ప్రార్థన అనేది ఎక్కువ తెలిసేది కాదు నాకు అలాగే నేను ఒక ఫిఫ్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ వరకు కూడా నేను దేవుణ్ణి నడిచిన కానీ టూ థౌసండ్ సెవెన్ లో నేను ఒక మాట అనుకుని వదిలేసిన నేను ఎందుకంటే భయంకరమైన దురాత్మ చేత నేను పీడించబడ్డా బాగా టైంలో అట్లా పీడించి పడినప్పుడు నేను లాస్ట్ టైం నేను అప్పుడు నారాయణ కూడా వైఎంసుడు అన్న వాక్యం చెప్పటాను చెప్తుంటా అన్న అక్కడికి నేను వెళ్ళి నాన్న నాకు ఇట్లా దూరాత్మ పీడిస్తుంది ప్రేయర్ చేయను అన్న అన్న చేసిండు చేస్తే ఒక సిస్టర్ ద్వారా ఇంటికి ఒకసారి తీసుకొని తీసుకొచ్చి ప్రేర్ చేయించండి నాకు ఇట్లా దూరాత్మ పీడిస్తున్నాను చెప్తే అన్న రాలేకపోయాండు అంటే అన్న చాలా బిజీగా ఉంటాడు కదా అట్లా అని మర్చిపోయిన వచ్చినా నేను ఆ రోజు ఏం చేసిన టూ థౌజండ్ సెవెంటీన్ వదిలేసిన దేవుని దేవాన్ని అసలు నువ్వు ఉన్నావా నాకు భయంకరమైన దూరాత్మ పీడిస్తుంది అన్న కూడా పిలుస్తా రాలేదు నాకు ఎవ్వరు సహకరించాలని నేను దేవుణ్ణి ఉద్దేశించిన టైం ఉద్దేశం టైం ఒక మాట అనుకున్నాను ఎప్పుడైతే చంద్రశేఖర్ అన్న మా అప్పుడే నేను అన్న సని నేను సన్నిలోకి వస్తా దేవాన్ని నువ్వు ఉన్నావా నేను నమ్ముతాను అట్లనే అన్న నాకు బాగలేని టైం నాకు అన్న ద్వారా ప్రేయర్ చేయించు రవన్న ద్వారా అయితే దాని తర్వాత మూడు రోజులు ఇంట్లో మీటింగ్ పెడితే అట్లనే అన్న ఇంటికి వచ్చాడు అన్ననే మళ్ళీ ప్రేయర్ చేశాడు నేను విగ్రహాలు అయిన మళ్ళీ దగ్గర కాలం చేత మంత్రరాజు దగ్గర పోయి చేత పీడిపడ్డా బాగా భయంకరమైన దూరానికి పీడింపబడిన చనిపోయి స్థితి దాకా నేను వెళ్లిపోయిన తర్వాత అన్న వచ్చిన తర్వాత అక్కడ నుంచి అన్న త్రీ డేస్ మీటింగ్ బ్రదర్స్ సిస్టర్స్ ప్రేయర్ పెట్టిన ఇంట్లో నేను కొంచెం బాగుపడ్డా అక్కడ నుంచి ఒక టెన్ డేస్ టైం పడుతుంది ఇంకా బాగుపడటానికి ఒక టెన్ డేస్ తర్వాత దేవుడు నాకు పోయినా రోజులన్నీ జ్ఞాపం చేసినప్పుడు నేను ఒక వన్ ఇయర్ ఏడ్చిన దేవుని సన్నిధిలో మళ్ళీ నేను పశ్చాత్తాపంతో అని వదిలేసినందుకు నాకు తెలివాక కానీ ఏడ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడడం దేవుడు నాన్న బలపరచడం అలా దేవుడు అంటే ఏంటో దేవుని ప్రేమ విశ్వాసం అంటే ఏంటో వాక్యం అంటే ఏంటో నాకు అన్ని తెలిసింది తెలిసిన తర్వాత నేను దేవుని అప్పటి గట్టిగా పట్టుకున్నా పట్టుకున్న తర్వాత నేను అనుకున్నాను నాకు రావడం ఇష్టం లేకుండా అందుకే ఏ బీపీ లోకి నాకు అసలు నాకు ఇష్టం ఉండకపోతుంది భయంకర శ్రమలు వస్తాయి మళ్లీ ఏమేమి వస్తాయి అని చెప్పి అట్లా నేను వెనకబడేదాన్ని ఓకే ఇంట్లో అయితే నేను బాగా చేసుకోవడం దేవుని వాక్యాలు చదవడం బలపడడం స్టార్ట్ చేసినా దేవుడు నాకు ప్రేరేపించి మాట్లాడుతున్నా వెళ్ళు అందులోకి వెళ్ళి అందులో జాయిన్ అందులో నువ్వు కూడా అది అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే ట్వంటీ డేస్ నుంచి నేను వెళ్తా ఉన్నాను దేవుడు వెళ్తూ ఉంటే దేవుడు మళ్ళీ నాకు ప్రేరేపణ ఏమిస్తున్నా అంటే నువ్వు ఇక ఇందులో నువ్వు ఉండాలి ఇందులో నువ్వు కూడా ప్రతి దాంట్లో నువ్వు ఉండాలని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు సరే అని దేవుని చిత్తానికి నేను లోపడ్డా ఎందుకంటే నా ఒకప్పుడు భయపడ్డా ఇప్పుడు నాకు దేవుడు నాకు దేవుడితో ఉన్నాడు కానీ నేను దేనికి భయపడు నేను చింతించాను ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు నా ఎందు విశ్వాసం ఉంచు నా ఎందు విశ్వాసం ఉంచు నా అని నాకు దేవుడు చెప్పినాను నా దేవుడు ఎంతో నమ్మదగిన వాడు తెలుసుకున్నాను ఆయన ఎంతో నన్ను ప్రేమిస్తాను నాకు దేనికి భయపడిన జరిగాను కాబట్టి నేను మళ్ళీ వచ్చిన్నాను నాకు ఏ ఏ సమస్య వచ్చినా నేను వెనకాంచిన వేనని ముందుకు వచ్చిన నేను ఇంకా అట్లానే నేను త్రీ నుంచి సిక్స్ ఓ క్లాక్ టీవీ ఆడంలో ఉంటాను కాబట్టి దేవుడు నాతో ప్రతి విషయం ఎందుకంటే అన్న చెప్పే వాక్యాలు నాకు తొందరగా అర్థమైతే ఎందుకంటే అప్పట్లో నేను బాగా వినేదాన్ని కాబట్టి అందుకే నాకు ఏం కొత్త కాదు కానీ మనము ఎప్పుడైనా ఆత్మీయంగా సత్యంలో ఉంటే మనకు శ్రమలు అనేది ఖచ్చితంగా సమస్యలు మనకు వస్తాయి కానీ దానికి భయపడి మనం వెనుకేయదు కదా అని నాకు ఒక ధైర్యం వచ్చింది ఇంకేంటంటే మనం భయపడాల్సిన దేవునికి కదా మిగతా సమస్యలకు కాదు కానీ కూడా ఒక ధైర్యం నాకు దేవుని ఒక గొప్ప విశ్వాసం నాకు కాబట్టి నేను వీళ్ళొచ్చి జాయిన్ అవ్వడం స్టార్ట్ చేసినాను ముందుకు ఇంకా దేవుని చిత్తం ఆయన ఎట్లా నడిపిస్తే ఇంకట్ల నేనైతే దేవుని మీద ఆధారపడి ఉన్నాను అన్ని విషయంలో అందరికీ నేను వందనలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఎంతోమంది ఫేస్ చేసిండొచ్చే కదా సమస్యలు వారందరికీ కూడా నేను వందనలు కృతజ్ఞత చెప్తున్నాను ఎందుకంటే ఇది ఏదైనా దేవుని వల్ల కలిగితేనే మనం ముందుకు వస్తాం కానీ మనంతా మనం ఏది ముందుకు రాలేము చేయలేము అందులో ఇందులో ముంగి ముఖ్యంగా కేవీకంలో దేవుని యొక్క కృప ఆయన యొక్క చెయ్యి చాలా ఉంది కే దేవుని కృప ద్వారా దేవుని చిత్తం ద్వారా నడిపికవర్చుంది కాబట్టి అది నేను చెప్ప చెప్పాలనుకున్నాను అందుకే గుర్తు చేశాను ఇక సాక్ష్యం చే ప్రెస్ అన్నా ప్రెజ్లాడ్ యేసుకృష్ణ నాన్న మీకందరికీ శుభాభివందనాన్ని తెలియపరచుకుంటున్నాను ప్రభు ఇంత నమ్మదగిన వాడు ఇంకొక హండ్రెడ్ డేస్ ఈ ప్రార్థనలో మనకు సాయకుడు ఉన్నాడు ముఖ్యంగా మనము పరశుధాత్మకి వందనాలు చెప్పాలి ఎందుకంటే పరశుధాత్మ నడిపింపలేకపోతే మనం ఎవరూ కూడా ఏసుడని చూడమంట ఎందుకంటే ఏసు ప్రభు దగ్గరికి నడిపించేటదే మనకు తెలుసు వాక్యాలు కాబట్టి పరశు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మీకు లాభము లేకపోతే నష్టము నేను ఇక్కడ ఉంటే మీకు నష్టం నేను పోతేనే మీకు లాభం అన్నాడు ఎందుకు అంటే నేను ఇక్కడ ఉంటే ఒక చిన్న కోవక్ ఒక చిన్న తెగకే నేను సాయం పడగలను కానీ నేను అక్కడికి వెళ్ళిపోతే వేరే ఒక ఆదరణ కడతాను మీ యుద్దకు పంపిస్తాను కాబట్టి మనం ప్రతి క్షణము పరుస్తుతాత్మన్కే వర్ణనం ఈ నడిపింపు ఈ ముఖ్యంగా ఈ ఆదరణ ఇంతకాలం నడిచిందంటే ఏ మనిషి వల్ల కాదు ఎవరి శక్తి వల్ల కాదు ఎవరి ఆత్మ వల్ల ఎవరి బలం వల్ల కాదు ఎవరి తెలివి వల్ల కాదు ఎందుకంటే మనం ఈ మధ్యనే చూసినాం మన తెలివి ఎక్కడ పనిచేయలేకపోయినా టెక్నాలజీ మారినప్పుడు చదువుకున్న వాళ్ళం కూడా దాన్ని మనం ఫిక్స్ చేసుకోలేకపోయినాం సరే చదువుకు కొంచెం కష్టమే ఈ లోకంలో చదువుకోవాలందరము మనం అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాము చదువుకోవాలా మనం కంపల్సరీ చదువుకోవాలా టెక్నాలజీ నేర్చుకోవాలా ఎందుకంటే ఇక మీద మనం మన కాలంలో బ్రతకాలంటే మనకి ఇవన్నీ నాలెడ్జ్ అవసరం ప్రతి వస్తువుతో ప్రతి మనం మన దగ్గర ఉన్న ప్రతి ఆస్తులతో మనం ప్రభుని స్థుతించాలని వాక్యం ఉంది ఆస్తులను ఏసీకి సమర్పించి ఆయనని స్థుతించాలని గనపరచాల ప్రతి నాలెడ్జ్ ప్రతి టెక్నాలజీతో ఆయన మహిమపరచాల ఈ లోకస్తుల దాన్ని స్వార్థం కొరకు దుష్టాత్మల కొరకు వాడుకోవచ్చు కానీ మన ప్రభుని మహిమపరచడానికి కొరకు వాడుతున్నాను ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు తరబేద వద్దలా కేఎం మిషన్ స్టేట్మెంట్ ఏంటంటే సమస్త జర్ల ఇష్యూ చేయడం విశ్వాసాలని కాదు శిష్యులుగా చేయాలంటే ప్రతి ఒక్కరు వాక్య పరిచయలు ఎదగాల తన పరిశుధాత్మ నడిపింపు ఉంటది కాబట్టి వాళ్ళు వాక్యంలో బలపడుతూ ఉంటారు పరిశుధాత్మడు ఎటువంటి తలం పలిస్తే వాటిని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు అన్నట్టు ఆరోపకంగా అనేకులు విడుదల పొందుతుంటారు రక్షణలకు ఉంటారు ముఖ్యంగా శిష్యులను చేయాలా శిష్యులు మనుషులను రక్షణ నడిపించాలా ఇది మన మిషన్ స్టేట్మెంట్ అన్నట్టు కేబిబిఎంది కాబట్టి గతంలో ఎంతో మంది ఈ రోల్స్ నిర్వర్తించు మంచి లీడర్స్ లాగా సాక్ష్యం పొందుకున్నారు ఈసారి ఈ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ వరకు మళ్ళీ గ్లోరీ సిస్టర్ నా తంగలి కలిసి దాన్ని కొనసాగించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పాలా ఎందుకంటే సాయంత్రం పూట కొంచెం త్యాగమే కుటుంబన్నిటిని కొంచెం పక్కకు పెట్టి దీనికి సమయం పెట్టాలంటే కొంచెం త్యాగమే చాలా మంది కష్టం ముఖ్యంగా సిస్టర్లకి కానీ ఎందుకు మనం సిస్టర్ని ప్రోత్సహిస్తున్నాం అంటే కొంత ప్రభు వైపు చూడాల ఆయన కంటే మనం ఎక్కువ దేనికి ప్రారంభించినా ఆయనకి మనం పాత్రలం కామని వాక్యం కాబట్టి అందరినీ మనం కానీ ఒకటి ఏంటంటే బ్రదర్స్ అంతా ఉండరు కాబట్టి సిస్టర్లకి మనం ఇస్తా ఎందుకంటే బ్రదర్స్ ఈవినింగ్స్ పూట ప్రేయర్లకు అటెండ్ అవుతుంటారు మీరే చూస్తున్నారు ఎన్నిసార్లు మనం ప్రేయర్లు ఎలా ఉంటామంటే అటెండ్ కాలేకపోయినాను కొన్నిసార్లు హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాను నేను అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింటాను ఇంకా నేను సిటీకి కూడా రాకపోయింటాను సిటీకి ఎప్పుడు రావాలా ఇంటికి ఎప్పుడు వచ్చి సెటిల్ అయ్యి ఎప్పుడు నేను లాగిన్ అయ్యి చేయాలా ఇట్లాంటి కొన్ని డిఫికల్టీస్ వస్తా ఉంటాయి అప్పటికి మీ అంతటా మీరు బహుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళినారు కాబట్టి చాలా బాగా అంటే రత్యాని బ్రదర్ అతనికి ఒక అనుభవం ఉన్నట్టు సంపూర్ణంగా దాన్ని ముందు తీసుకెళ్ళిండు ఎట్లా పరిచయం చేయాలా ఎట్లా మనుషులతో సంభాషించాలా ఎట్లా నమ్రత కలిగి తగ్గింపు కలిగి ముఖ్యంగా గాస్పుల్ అవుట్ రీచ్ పీపుల్ కూడా కేబిపిఎం పీపుల్ నుంచి ఏంటంటే వాళ్ళు కేవలం హెబ్రోన్ సంఘస్థులు పైగా కేబిపిఎం చెయ్యనిది గాస్పుల్ అవుట్ రీచ్ వాళ్ళు చేస్తారు ఏం లేదంటే జాతుల మధ్యలో వయసు ప్రకటించడం మనం కేవలం సిటీలోనే ఉంటాం కానీ కేబిపిఎం నుంచి అంటే మనం కొంతమంది అందులో ఉన్నాము వాళ్ళు కూడా ఇక్కడ భాగమే అనేది ఇప్పుడు వాళ్ళు అంటారు మీరు కేబిపిఎం మెంబర్స్ అంటారు ఎక్కడ పోయినా కాని మేము కూడా కేంబర్స్ గెలిసాగా అంటారు వాళ్ళు సరే ఒక్కటి ఏంటంటే కేబిపిఎం లో వాళ్ళు చాలా కాలం నుంచి ఉన్నారు ఆల్మోస్ట్ నాకు తెలిసే కాడికి ఎయిటీన్ అంటే ఒక హండ్రెడ్ ఎపిసోడ్స్ తర్వాత వాళ్ళు చాలా తరచుగా వచ్చేవాళ్ళం ఎందుకంటే గాస్బుల్ అవుట్ రీచ్ ఎపిసోడ్స్ లోపలనే క్లోజ్ అయిపోయింది వాళ్ళు కూడా నడిపించే వాళ్ళు మనలాగానే కానీ అది క్లోజ్ అయిపోయినాక కేబిపిఎం స్టార్ట్ అయింది అందుకు వాళ్ళ నుంచి ఆరంభమైంది యాక్చువల్ గా కేబిఎం ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్స్ గాసుకుల్ అవుట్ రీచ్ స్టార్ట్ చేసిండ్రు ఫస్ట్ వాళ్ళ ప్రరేపణ వాళ్ళ ప్రేరేపణ తర్వాత రవి బ్రదర్ ప్రోత్సాహం యాక్చువల్ అయితే స్ఫూర్తి మట్టుకు గాసుకుల్ అవుట్ బ్రదర్స్ నుంచి వచ్చింది వాళ్ళది ఆగిపోయింది మనది కొన్ని సాగుతుంది తేడా అయితే వాళ్ళది ఆగిపోయాక అందులో నుంచి ఎన్నో గ్రూప్స్ బయటకు మనలాగానే కేబిపిఎం ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లాగా ఇంకొక రెండున్నాయి గ్రూప్స్ ఒక్కసారి ఏమో మాట్లాడి నేను తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడలే గ్రూప్స్ లలో మన అందరికి గ్రూప్స్ ఉంటాయి ఈ ఇంటర్నెట్ టెక్నాలజీ వలన కాబట్టి వాటన్నిటిని మనము వ్యక్తిగత గుర్తింపు కొరకు ఎప్పుడు మనం ప్రయాసపడము మనలో అదొకటి చూడాలని అందరూ అభివృద్ధి పొందాలి అందరూ మనం ఒకరికి వాడబడాలన్నది ఇది పైగా ఆ నిస్వార్థత ఉంది కాబట్టి దేవుని యొక్క ఆత్మికారం చేస్తున్నాడు జన్మో విశేషమైన అద్భుతాలు చూసినాం మనం ఊహించాలని అద్భుతాలు చూసినాం మనం మనం చూసినాం కదా జాన్ బ్రదరు ప్రియాంక సిస్టర్ వాళ్ళ పాప పాప ఆగిపోయింది గుండె కొట్టుకోవడం కడుపులనే కానీ ఓవర్ నైట్ దేవుడు కేవలం కేవీపీఎం బ్రదర్ సిస్టర్స్ ప్రార్థనలు ఎందుకంటే మీరు ప్రార్థన చేయకపోతే క్రైస్తవులు కారు దేవుని బిడ్డలు కానే కదా అసలు ప్రార్థన చేయకుండా ఆయనకి ఇష్టాలు కూడా ఉండలే మనం గానీ మన ప్రార్థనలు ఇంత కాలం చేయడం వలన ఆ యొక్క ఆకర్ష తోములని మన జీవితాలలో అందుకు విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి ఇటువంటి కృపలో ఉన్న మీరు ఇంకెక్కడ వయసు వాటితో పని చేసినా ఫల ఎందుకంటే ఈ క్రేసు నుంచి ఈ కృపల నుంచి మీరు పోతున్నారు కాబట్టి అందరం ఇందులో నుంచి నీళ్లు తీసుకుంటున్నాం నీళ్లు తీసుకొని తాగుతున్నాం ఏవి పియ్యం అది అది ఎప్పటికీ ఆరణి ఊటాలని నాకు తెలుసు అది ఏసు కలిగింది మనకి కాబట్టి లీడర్స్ అందరూ మంచిగా చేశారు వస్తా ఉంటాయి మనకి శ్రమలు వస్తా ఇది ఎవరి ద్వారా జరుగుతుందో వాళ్ళని పుట్టనికి చూస్తున్న దుష్టుడు అందుకే మనం ఎప్పుడూ ప్రార్థన పూర్వకంగా ఉండాలా విశ్వాసమైన డాలు పట్టుకోవాలా వాడి మానాలను ఎదుర్కోవాలా మన చేతిలో కూడా కట్టుగా ఉండాలా అది ఆత్మ వలన ఇప్పుడు పరుశురాత్మక నా అటువంటి మంచి పరిచర్య ఈ హండ్రెడ్ డేస్ ఎన్నెన్నో విషయాలు నేను నేర్చుకున్నా ముఖ్యంగా నేను చెప్పాలంటే నాకు అన్ని తెలుసు నేను ఎప్పుడో ఇంకా ఐదు కూడా నాకు తెలియదు ఇన్ని సమస్యలు కానీ నేను కొన్ని కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా ముఖ్యంగా నాజీలు చేపట్టే జీవితము ఎంత లోతు తీసుకెళ్లి దేవుడు నన్ను నా లైఫ్ లో ఎప్పుడు నేను వినలే అంత డీటెయిల్ గా ఎందుకంటే నేను ఏదో చెప్తున్నాను గానీ నేను తిరిగి వింటా రికార్డింగ్ ఎడిట్ చేసినప్పుడు అప్పుడు నాకు కళ్ళు తెలుసుకుంటా ఉంటాను అట్లా నేను చెప్పిన వాక్యము నాకే ఎన్నో లిసిన్స్ నేర్పిస్తా ఉండే అట్లా నేను నేర్చుకున్నాను అదే రీతిగా ఇతరుల నుంచి ముఖ్యంగా బైబుల్ స్టడీలో అందరు తరబేదు పొందాలా ఆయన మహిమ కొరకు వాడాలా ఈ వాక్యాలు విన్నా నీకు రక్షణ పొందాలా కొన్ని నేను చూస్తాను నెక్స్ట్ డే కి పీపుల్ కూడా విన్నట్టు నేను చూస్తున్నా మనవి వీడియోస్ ఒకటే అందరికి రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ వీడియోస్ ఆన్ చేసుకునే ప్రయత్నించండి ఎందుకంటే యూట్యూబ్ లో కొత్త ఆడియో ఎవరు వినరు వీడియోస్తో ఉంటనే వింటారు యూట్యూబ్ కాబట్టి మీ వాక్యాలు వందల కొద్ది వేల కొద్ది మనుషులు వినాలంటే మటుకు మీరు వీడియో ఆన్ చేసుకోక జస్ట్ కొంచెం ఆ ఈవినింగ్ వస్తే కొంచెం మొహం సబ్బుతో బాగా కడుకొని పౌడర్ వేసుకొని మంచి తల దూకొని బ్రైట్ షెడ్స్ వేసుకోవాలా ఇట్లా డార్క్ షెడ్స్ కాకుండా మచ్చల మచ్చల చెట్లు చెట్స్ ఉండే కాకుండా బ్రైట్ షెడ్స్ ఇట్లా మంచి కనిపించే కలర్స్ ఉండాల బ్యాక్గ్రౌండ్ గోడకి ఏదైనా స్టిక్కర్ అతండి లేకుంటే గ్రీన్ బట్టాత పెట్టండి దానివల్ల దాని దగ్గర గుర్చొని మీరు చేస్తే నీట్ వస్తుంది వీడియో ఆ ప్రకారంగా మంచి ప్రిపేర్ కూడా కావాలి ఎందుకంటే మనము వాక్యాలు ఎట్లా ప్రిపేర్ కావాల ఒకటి నేను నోటు పెట్టింటి మళ్ళా కావాలంటే మీకు దాని ప్రకారంగా ప్రిపేర్ అయితే ఏమవుతుంది మీరు ఎంతో అనుభవశాలీలు ఎంతో పెద్ద కాలేజీలో నేర్చుకుని ఎంతో అనుభవంతో చెప్పిన వారి లాగా మనుషులు గుర్తిస్తారన్నట్టు అప్పుడు ఏమవుతుందంటే కేబిపిఎం లో ఎవ్వరు వాక్యం చెప్పినా పర్ఫెక్ట్ గా వాక్యం చెప్తారని అనే పేరు సాక్ష్యం మనం పొందుకుంటాం సరే ఎందుకు పొందుకోవాలనేది సెకండ్ పాయింట్ మనుషులు ఫస్ట్ ఆకర్షణ ఎందుకు ఆకర్షించాలా ప్రభు కొడుకు ప్రభు చూడాలి మన ఇక్కడ ఏదో కార్యం ఇక్కడ దేవుడి ఆత్మీయత నడుస్తుంది అని మనుషులు సాక్ష్యం ఇవ్వాలా అట్లా వాళ్ళు తెలుసుకోవాలా అట్లనే వ్యక్తిగతంగా మీరు కూడా డెవలప్ కావాలా ప్రతి ఒక్కరు కావాలా ఒకటి ఏంటంటే పలాని బ్రదర్ బాగా చెప్తాడు పలాని సిస్టర్ సరిగ్గా చెప్పదు పలాని సిస్టర్ బాగా చెప్తుంది పలాని సిస్టర్స్ చెప్పదు అనేది కానే కాదు ఎందుకంటే నువ్వు ఎవరు నేనెవరు మనమంతా ఆత్మలో గుర్తింపు పొందాలని చెప్పి పొంది రాసిన రెండో పత్రికలు ఎన్నిసార్లు నేను చూపిస్తున్నాం ఇక మీదట ఎవరిని కూడా ప్రకృతి సాధ్యంగా చూడము ఆత్మలోనే వాళ్ళని గుర్తిస్తాం యేసు ప్రభు శరీరీతిగా వచ్చిన శరీరంతో అలిచి వచ్చినా గాని ఆయన ఈ లోకంలో పోయి ఆయనను కూడా నేను ఆత్మలోనే గ్రహిస్తాను పౌలు కాబట్టి మనమంతా ఆత్మస్వరూపాలుగా తయారు కావాలా వ్యక్తిగతంగా ఎవరిని గుర్తించాం మనము ఎవరికి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వం మేము అది మనకు తెలుసు ఏ బిప్యం లో మనుషుల్ని సంతోషపరిచే వాళ్ళం కానే కాదు మనం దేవుడిని సంతోషపరుస్తాము కానీ నేను బాగా చేశాను నువ్వు బాగా చేయలేదనేది కానే కాదు మన కర్తవ్యము నాకు అనుకూలం చెప్పబడ్డ పని నేను విశ్వాసంగా నమ్మకంగా చేసానా లేదా వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా సాక్ష్యం పొందుకోవాలా లేదా అంతే అదొక తలంపుతో మనం దీన్ని కొనసాగించాలా ముందుకి ఇటువంటి అవకాశం వచ్చింది మీకు అందరికి వర్ణాలు అన్న థ్యాంక్ యూ అన్నా ఆల్మోస్ట్ అందరు చెప్పేశారు మళ్ళా మన ప్రతిసారి మనం ప్రతి హండ్రెడ్ డేస్ కి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం ఏంటంటే అందరూ ఎంతో ఆసక్తితో ఈ లీడర్షిప్ కొనసాగించడం అది ఖచ్చితంగా ప్రభు వాళ్ళకి కలిగింది నేను నమ్ముతున్నాను వర్షాత్మ నడిపింపు లేకపోతే ఇది ఇది జరిగే కాదు మరోసారి ప్రభు అది మనకు జ్ఞాపకం చేసిండు దేవునికి ఎంతో వందనాలు కాబట్టి కేబిపిఎం లో ఇంతవరకు మనం కొనసాగుతున్నాం కేవలం ఆయన కృపనే అవుట్ రీచ్ గ్రూప్ వాళ్ళ సహకారం కూడా ఉంది కాబట్టి పునాది వాళ్ళు వేసిండ్రు మనము బిల్డింగ్స్ కడుతున్నాం అందులోకి అందరినీ మనం ఆహ్వానిస్తున్నాం ఆయన మందిరంలో ద్వారా పాల్కొల్లాగా ప్రతి ఒక్కరిని మనము కేబిపిఎం లోకి ఈ సత్యంలోకి మనం ఆహ్వానించాలా సత్యంలో మనం ప్రతిష్ఠింపజేయాల మన ప్రభు ఒక మాట అది కాబట్టి మన ప్రభువే మనకు మాదిరి కాబట్టి ఆ రీతిగా అనేకులను సత్యంలోకి మనం నడిపిస్తున్నాం కాబట్టి సత్యం తెలియదని కాదు సత్యములో తెలిసిన వాడు సర్వసత్యంలోకి పోవాలా కేబిపిఎం సర్వసత్యంలో నడిపించే ఆ యొక్క ఒక కృప ఈ కృపలో నుంచి మనం ఎప్పుడు కూడా మనమే కాదు అనేకులను మనము ఈ కృపలోకి తీసుకొని రావాలా కొత్త వాళ్ళని కూడా మనము జాయిన్ చేయాలా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేనంత అనుభవాలనే కాదు కాబట్టి నేను నడిసిన నేను నడిపించిన దినాల్లో ఎక్కువ హండ్రెడ్ హండ్రెడ్ సపోర్ట్ డేస్ నేను నడిపించిన ఎక్కువ కానీ అందులో నేను నేర్చుకుంది ఏంటంటే దేవుడు నాకు ఎంతగానో ఓపిక ఇచ్చిండు సహనం ఇచ్చిండు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్క రీతిగా ఉంటారు కానీ భరించాలా అందరినీ ఒకవైపు తీసుకుని రావాలా లీడర్ అంటే ఏదో మామూలుగా ఆశామాజ్ కాదు కదా లీడర్ అంటే మోషన్ గుర్చి మనం నేర్చుకుంటాం ఆయన ఆయన ఎంతగా ప్రయాసపడి ఇస్రాల్ ప్రజలను ఐగుప్తి నుంచి తీసుకొచ్చింది బయటకి కాబట్టి లీడర్షిప్ అనేది ఎంతో భారంతో కూడిందని మనకు తెలుసు కానీ ఆయన భారము తేలికైంది సులువైందని మనకు తెలుసు ఆయన కాలయద్ద కూర్చు మనం నేర్చుకుని ప్రభా ఈ బాధ్యత నాకు ఇచ్చినవు కాబట్టి నేను ఇది ఎట్లా నేను కొనసాగించాలా అని ప్రార్థనతో మనం ఆరంభించినప్పుడు పర్షుధాత్మ నడిపింపు ఆయన నడిపిస్తారు మన గైడ్ చేస్తారు కాబట్టి ఇది మనం గ్రహించాలా తర్వాత అందరికి ఫోన్స్ కాల్ చేయాలా కాబట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరు రిక్వెస్ట్ ఏంటంటే ఈ డేట్స్ అనౌన్స్మెంట్ అయినప్పుడు ఒక్కొక్కరు క్యాలెండర్ చూసుకోవాలి చూసుకున్నప్పుడు ఏ డేట్స్ లో నా వాక్యం వస్తుంది ఏ డేట్స్ లో నాది వస్తుంది అని చెప్పి మీరు గ్రహించి ప్రార్థన పూర్వకంగా మీరు జాయిన్ కావాలి ఇంకోటి ఏంటంటే మేము ఫోన్ బ్రదర్స్ సిస్టర్స్ ఫోన్ చేసేంత వరకు కాకుండా ఒకవేళ మీకు ఆ రోజు కుదరకపోతే ఒక వన్ డే లేకుంటే బిఫోర్ సడన్ గా కాకుండా కొంచెం ముందే చెప్తే వాళ్ళు వేరే వాళ్ళని సిద్దపరుస్తున్నారు అన్నట్టు కాబట్టి ఒక విషయం ఇంకోటి ఏంటంటే ఆ టైంలో నీకు డేట్ కన్ఫర్మ్ అయినప్పుడు నువ్వు ఎక్కడ ఎలాంటి పనులు పెట్టుకోదరవచ్చు అదే కొంచెం రిక్వెస్ట్ చెప్తున్నాను కాబట్టి ఇక మీదట జరగకుండా పాపం నతానీలు పేరు చాలా కష్టపడ్డాడు కాబట్టి ఎవరు ఆయనకు సహకరించలేదు సరిగా కానీ అంటే ఒక విధంగా చెప్పాలంటే అంటే వాళ్ళ పనుల్లో ఒక సమయం కుదరకపోవచ్చు కానీ తాను జాగ్రత్తగా లీడ్ చేసిండు థ్యాంక్ బ్రదర్ నతని బ్రదర్ ఆ రీతిగానే మనం కూడా అతనికి సహకరించాలా కొత్త లీడర్ ఒక లీడర్షిప్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మనం అందరూ సహకరించాలి హెల్ప్ చేయాలా ఇందాక సుజాత సిస్టర్ చెప్పారు ఆ టెక్నాలజీ గురించి కొంత మనం చిన్న వీడియోస్ చేస్తే బాగుంటుందని తప్పకున్న సిస్టర్ దాని గురించి మేం కొంత అవగాహనగా చిన్న వీడియో చేస్తాము తర్వాత ఈ రికార్డింగ్ అనేది ప్రతిసారి ఒకవేళ పరశుద్ధిరావు బ్రదర్ నేను ఇద్దరు కలిసి అది ఆ టీమ్స్ది దాన్ని అక్క మంత్లీ మంత్లీ ఇంత ఉంటుంది సార్ మేము ఆరంభం చేస్తేనే మీరందరు జాయిన్ కాలారన్నట్టు ఎందుకంటే అట్లా ఉంది కాబట్టి అందరూ ఇక ఆ థీమ్స్ లో మనం మన మెయిల్స్ తో యాడ్ అయినప్పుడు ఏమైతుందంటే మీరు ఎవరైనా రికార్డింగ్ పెట్టచ్చు ఒకవేళ ఏమైనా మీటింగ్స్ లో మేము ఉన్నాం ఆ మీటింగ్ లో మేము బిజీ అయిపోయినా అనుకోండి ఆ టైంలో ఏమైతుందంటే మేము స్టార్ట్ చేసిన దాకా మీరు జాయిన్ కాలేరు అన్నట్టు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మేము తొందరలోనే మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆ వీడియో కూడా మేము పెడతాము దాన్ని ఎట్లా యాడ్ చేయాలి అనేది మేము అన్ని చేసి ఒక పాస్వర్డ్ ఇస్తాం మీకు ఆ పాస్వర్డ్ ప్రకారంగా ఎవరైనా ఓపెన్ చేసి అందులో యాడ్ అయ్యి మీరు మీటింగ్ నడిపియచ్చు తర్వాత రికార్డింగ్ కూడా మీరు పెట్టచ్చు అన్నట్టు అది మేము తొందరలోనే అది కొంచెం టైం తీసుకుని చేస్తాము అప్పటివరకు లింక్ తో మనం జాయిన్ అవుతాము అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందరికి క్లియర్ కాబట్టి టెక్నాలజీ కూడా అంతగా అవగాహన నాకు అన్న ద్వారా నేను నేర్చుకుంటున్నాను మనం అందరం కూడా నేర్చుకోవాలి మనలో ఎంతో మంది బాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత దృష్టి పెట్టి అందరూ ఈ భాగస్వాములు అయితే అందరు తల వంతు సహకారం చేస్తే ఇంకా అనేకులు మనం ప్రోత్సాహకరంగా మనం చేయొచ్చు అనేది నా యొక్క ఒపీనియన్ అదంటే అందరూ ఒపీనియన్ కాబట్టి అందరూ సహకరించాలి వీడియోస్ కూడా మీరు పెట్టండి అది ఏమో చెప్పారు వీడియోస్ గురించి కాబట్టి అది కూడా మీరు ఒకసారి చూసుకోండి చూసి దాని ప్రకారంగా మీరు ముందుకెళ్తే ఇంకా చాలా మంది నేను ఈ మధ్యలో షాక్ అయిపోయిన ఏంటంటే వందల మంది చూస్తున్నారు రికార్డింగ్స్ ఎంతో మంది ఈ రికార్డింగ్స్ ఎక్కడ కూడా వెళ్ళిపోతున్నాయి చాలా మంది షేర్ చేయటం తర్వాత వాళ్ళు చూడటం వాళ్ళు ఇంకొకరు షేర్ చేయటం అట్లా వెళ్తుంది కాబట్టి దేవుని కృప ఈ వాక్యం అనేది అందరికి స్ప్రెడ్ కావాలా ఇక్కడ చెప్పబడే ప్రతి మర్మ మర్మములు దేవుని శక్తి ఈ యుగ సమాప్తిలో అన్ని ప్రతి టాపిక్స్ లో అనేకులకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఎవరు వినని వాక్యాలు ప్రభు మనకి చేస్తున్నాడు కాబట్టి మనం వీటిని జాగ్రత్తగా భద్రపరిచి వాళ్ళకి అందరికీ స్ప్రెడ్ చేయాలి ఈ పరిమళ సువాసన ఆయన గురించిన జ్ఞానం అనేది పరిమళ సువాసన కాబట్టి అనేకులు వాక్యంలో బలపడాలని మనం అందరం ప్రార్థన చేస్తాం కాబట్టి ఆ వీడియోస్ గురించి కొంచెం మీరు ఆలోచించండి ఈ టెక్నాలజీ గురించి కూడా త్వరలోనే మీకు ఒక వీడియోస్ మేము చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక్కొక్కరుగా లేకుండా ఒక వీడియో పెడతాం కేవీపీఎం లో మీరు దాని గురించి నేర్చుకుని కొంత ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు దానికి మేము ఆ పాస్వర్డ్ ఒక తయారు చేస్తాం కొంచెం టైం పడుతుంది అది కూడా త్వరలోనే ఒక వన్ వీక్ లోపల మీకు చేసేస్తాం అది కూడా కాబట్టి నెక్స్ట్ మంత్ కి షార్ట్ కి మీరు అందరు రెడీగా టైం ప్రకారంగా మీరు ఆ టైమ్ కి వాకి ఉందంటే నువ్వే చెప్పాలి యాక్చువల్లీ స్కిప్ కావడానికి వీల్లేదు అది ఒక్కడే మీరు చెయ్యాలని అంబుల్ రిక్వెస్ట్ నేను హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను ప్రైజ్ లో అయితే ఇప్పుడు మన మధ్యలో హండ్రెడ్ డేస్ మన గ్లోరీ సిస్టర్ నతనిల్ బైర్ నడిపించారు థ్యాంక్ యూ బ్రదర్ నతనిల్ బ్రదర్ గ్లోరీ సిస్టర్ ప్రైజ్ లాట్ సిస్టర్ చాలా ఎంతో ఓపికతోనే నడిపించారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవుని కృపను బట్టి మీరు నడిపించారు దేవునికి ఎంతో వందనాలు కాబట్టి ఈ రోజు నుంచి నతానిల్ బ్రదర్ గ్లోరీ సిస్టర్ ఒక లీడర్షిప్ ఈ రోజు నుంచి వాళ్ళు సక్సెస్ఫుల్ గా నడిపించారు కాబట్టి మనందరికి థ్యాంక్స్ చెప్దాం రూపాయ గ్లోరీ సిస్టర్ కి నతానిల్ తర్వాత ఇప్పుడు ఈ రోజు నుంచి రేపటి నుంచి అంటే సోమవారం నుంచి స్వప్న సిస్టర్ ఈ లీడర్షిప్ ఇవ్వటం జరుగుతుంది ఇది కచ్చితంగా అది ఇది ప్రవలే కలిగింది మాకు నలుగురికి ముగ్గురికి పదే ప్రేరేపణ కలిగింది చాలా మంది మన గ్రూప్ చాలా మంది ప్రేరేపణ కలిగింది సిస్టర్ కూడా తను కూడా ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు ఇస్తారేమో ఈసారి అని నాకు ఒకటే మేము ప్రేరేపణ కలుగుతుంది బెరని ఆమె చెప్పడం జరిగింది నేను ఫోన్ చేసినప్పుడు కాబట్టి అన్నకూడ అదే ప్రేరేపణ కలిగింది ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ఆయన ఆత్మ ద్వారానే జరిగింది మేము నమ్ముతున్నాము కాబట్టి మనం అందరం స్వప్న సిస్టర్ సపోర్ట్ చేస్తాము ఏమైనా తెలియదు సిస్టర్ మనం చెప్దాము సిస్టర్ మీరు ఎవరికైనా ఫోన్ చేయచ్చు ఎవరు సిస్టర్స్ కానీ బ్రదర్స్ హెల్ప్ తీసుకోవచ్చు మీరు లింక్ ఉంది కాబట్టి మీకు జాయిన్ కావచ్చు ఏదైనా ఉంటే హెల్ప్ సిస్టర్స్ అడగవచ్చు లేకుంటే బ్రదర్స్ అడగచ్చు మీకు అందరూ మీకు సపోర్ట్ చేస్తారు సిస్టర్ ఆ ఈ రోజు నుంచి నతానూల్ బ్రదర్ ద్వారా ఆయన నుంచి సిస్టర్ ని పరిచయం చేయండి మీ అందరికి వందనాలు దేవుడు మీ అందరినీ దీవించక మరి సిస్టర్ విషయంలో ప్రైజ్ రాడ్స్ స్వప్నస్ వందనాలు ప్రైజ్ మరి మనకు దేవుడి ఇచ్చిన ఈ కృపను బట్టి దేవాలి మేమే చెల్లిస్తున్నాను మనకు ఎన్ని జాగ్రత్తలు మరి చక్కగా వివరించి చెప్పారు మరి వాటిని మనం ఫాలో అవుతూ మరి దేవీ నామానికి మేమైతే తెచ్చేవారిగా మనము గ్రహించుకోవాలా ఎందుకంటే దేవుడు ఒకడే నమ్మదగినవాడు మనకు కాబట్టి రేపటి నుంచి మరి స్వప్న సిస్టర్ గారు మరి లీడింగ్ తీసుకుంటున్నారు మరి దేవుడు ఆమెను వాళ్ళ కుటుంబాన్ని జీవించునుగాక మరి ఆమెను మరి దేవుడు మహిమకరంగా ఆయన నామానికి మహిమకరంగా వాడుకునుగా కానీ అందరికి వందనాలు చెల్లిస్తుంటున్నాను మరి యొక్క అవకాశం ఇచ్చిన రవి బ్రదర్ కి అన్నగారికి చంద్రశేఖర్ అన్నకి మరి ఇక్కడ ఉన్న అందరికి మీ కుడి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను ఎందుకంటే ఇది దేవుని వలనే కలిగినది కాబట్టి మరి మనము ఆ విధంగా నేను నమ్మాలి ఇది దేవిని కార్యము కాబట్టి మరి మాకు కూడా అంత టెక్నాలజీ తెలియకుండా కూడా దేవుడు మరి ఆత్మ ద్వారా నడిపించారు హండ్రెడ్ మరి అలాగే మరి సిస్టరు నడిపించగలదు అన్న మరి ఆత్మ ప్రేరేపణతో మరి మేము నమ్ముతూ మరి అన్న రవి బ్రదర్ వాళ్ళు కూడా మరి వాళ్ళు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని ఆమెకి మేము చెల్లిస్తుంటున్నాను మరి మరి స్వప్న సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని కూడా మరి దేవుడు మరి ఆశీర్వదించును గాక కుడినమ్మ మీ అందరికి వందనాలు చెల్లిస్తుంటున్నాను రేపటి నుండి మరి స్వప్న సిస్టర్ గారు మరి ఒక లీడింగ్ తీసుకుంటున్నారు కాబట్టి దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మనము సహకరించి ఇబ్బంది కలగకుండా దేవుని నామానికి మాయమతిచ్చేవారిగా ఉండాలని మరి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మరి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను దేవునికి మీ అవకాశం ఒక చిన్న విషయం అన్న అందరికి ఈ యొక్క అవకాశం నాకు దేవుడు ఇచ్చింది కాబట్టి ఈ లీడర్షిప్ దేవుడు యొక్క ప్రేరేపణ నేను ముందుకు వచ్చిన కాబట్టి మొదట నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అన్న వాళ్ళకు వందనాలు చెప్తున్నాను ఎందుకంటే దేవుడు నాకు పదిహేను రోజుల ముందు నుంచి నాకు దేవుడు మాట్లాడుతు ఇందులో ఇది నీకే వస్తుంది ఈసారి నువ్వు సీతాపడి ఉండని దేవుడి నాతో మాట్లాడుతుంటే నేను కొంచెం కొంచెం భయపడ్డాను కానీ మళ్ళీ ఒక నాలుగు రోజుల ముందు దేవుడు మళ్ళీ మాట్లాడాడు ఏమైనా అంటే అసలు బ్రదర్ అన్నది హండ్రెడ్ డేస్ పూర్తి నాకు తెలియదు అసలు నాకు తెలియనే తెలియదు దేవుడే మాట్లాడుతున్నాడు నతానీ బ్రదర్ అయిపోతుంది నెక్స్ట్ నీకే ఇప్పుడు ఇవ్వబోతుంది ఉండని అంటున్నాడు దేవుడి నాతో నేను అన్న దేవుడు నేను నడిపించగలనని కొంచెం భయం దేవుడు అప్పుడే నాకు ధైర్యంగా ఉంది చెప్పింది చెప్పిన తర్వాత నీకు కాల్ కూడా వస్తుంది రవాణా చేశాడు నీకు అడుగుతాడు నువ్వు ఒప్పుకోని దేవుడు మాట్లాడినాతో నాడు ముందే కాబట్టి నాకు దేవుడే బయటపడిచి దేవుడు మాట్లాడినా కాబట్టి నాతోనే కాకుండా అన్నవాళ్ళతో కూడా మాట్లాడి దేవుడు నడిపిస్తాడు కాబట్టి దేవునికి ఎంతో వందనాలు చెప్తున్నాడు ఈ అవకాశం ఇచ్చిన అన్నవాళ్ళకి వందనాలు ఇంతకుముందు నడిపిస్తున్న వారందరూ కూడా నేను హృదయపూర్వంగా వందనాలు చెప్పుకుంటాను థ్యాంక్ యూ సి రేపటి నుంచి మన స్వప్న సిస్టర్ నడిపిస్తారు కాబట్టి దేవునికి ఎంతో వందనాలు దేవుడు మమ్మల్ని అందరం దానిగా ఉన్నా కృప సమాధానం అందరికి ప్రైజ్ నరసింహ <tres> <tres>